ధ్యానం పరిస్థితున్న ఒక వాక్య రాదు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నుంచి మత్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినైన్ వారు నమ్ముతున్నాను ప్రభువ అని ఆయనతో చెప్పి అప్పుడు ఆయన వారి కన్నులు ముచ్చి మీ నమ్మిక చొప్పున మీకు కదులుగాక అని చెప్పుకున్నంతలో వారి కన్నులు తెరవబడము ఈ వాక్య ద్వారించ ప్రేమ కలిగిన కృప కలిగిన మా ప్రియ పరలోక తండ్రి మా గొప్పదేవ సర్వ సృష్టి కర్వమైన తండ్రి ఈ కాలం వచ్చేంతకు కృపా సింహాసనం ఎంతకు నాయన మరి ఒకసారి మేమందరము నీ పిల మాత్రం అనే స్వేచ్ఛమైన నామన తండ్రి ప్రార్థించేంత ప్రశ్నించున్నాం ఇంతవరకు సజీవులుగా ఉంచి మీ కుల భద్రపరిచి మీ క్షేణాన్ని దయచేసి ఆయన ఈ రోజు మా జీవితంలో మేము చూడటానికి మీరు అనుగ్రహించిన కుప్పని బట్టి స్కోం అదేవా మమ్మల్ని ఈ విధంగా ఆన్లైన్ లో సమకూర్చినందుకు అనేక దినాలుగా వెంటే మేము కూరటానికి ఆయన ఈ వార్త వినటానికి ఆరాధించడానికి ఇటువంటి సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తిరుగు నాయన మరొక రోజు ఈ పాదం సిద్ధపరుచున్నాం తప్ప నాయన ఈ యొక్క సమయంలో మాతో మీరు ఏమి సిద్ధపరిచారు మాతో మీరు ఏమి మాట్లాడాలనుకుంటున్నారో మీ తరలోకి సింహాత్సం ఉండి మా అందరికీ దారాలను దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం మా దేవా మీరు తప్ప తప్ప మీ మాటలు మాకు అర్థం కాదు మీ మర్మములు మాకు అర్థం కావు తండ్రి మేము మా యొక్క మనో నేత్రాలను కలిగించండి మా హృదయాన్ని కదిలించండి మా చవులను తెరవండి తప్ప మీ మాటలు తినటానికి గ్రహించటానికి మీ మహిమను చూడటానికి తప్ప మాకు సహాయం చేయండి ఆయోధ్యనైనా మీ దాక్షణ పూర్తి చేసుకోండి మీ తోచా మరుగు కేవలం ఆయన ఈ నోటి కూరగా పడుకోండి దాసుడు వంటి వాడు ఏమి లేని వాడు తప్ప కేవలం తండ్రి మీ నామమున నిలబడి ఉంటుందిగా తండ్రి మానవ ధ్యానమును మానవ తల్లివిని తీసివేసి మా పేదలకు కాల్చి పరిచి తండ్రి వినిపించడానికి పెట్టుకుంటూ మమ్మల్ని మా అందరినీ తండ్రి మా సమస్తం మీ చేతి తప్పదిస్తూ అధికారు శక్తులను రైతాన్ శక్తులను తండ్రి మీ రాజ్యానికి వ్యతిరేకంగా పనిచే ప్రతి శక్తిని మా ప్రభుని ఏ శక్తి సురక్షమైన శక్తి ద్వారా బంధిస్తూ కొద్ది ప్రార్థన మా ప్రభు మర ఫేస్ చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాల ముందు మీతో నేను ఒక టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను సే మీన్ బిట్ ట సబ్జెక్ట్ అండ్ టాపిక్ సో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో ప్రభు ఇచ్చిన నడిపింది తోటి నేను మీ ఉద్యోగా పంచుకోవాలనుకుంటున్నాను అదేమంటే విశ్వాసము కూర్చినది అంటే మన విశ్వాసము ఏ విధంగా ఉంది మనందరం విశ్వాసం అని తెలువబడుతున్నాం ప్రభునందు విశ్వాసము అయితే మన యాత్ర కూడా విశ్వాస యాత్రమే ఈ మన యాత్రలో మన విశ్వాస జీవితంలో ఎంతవరకు మనం నిజమైన విశ్వాసు జీవిస్తున్నాం అసలు మన విశ్వాసము ఎంత ఉంది మన విశ్వాసము ఎంత బలంగా ఉంది బలమైన విశ్వాసుమా అల్ప విశ్వాసమా అసలు విశ్వాసం లేని వారమా అని ఒకసారి మనం మనం చూసుకోవాలి చూడండి ఆ గుడివారు ప్రభు వద్దకు వచ్చినప్పుడు మా సైతం తీవ్రంతులు ఆయన ఏమన్నా అంటే మీ నమ్మిక చెప్పిన మీకు కలుగునుగాక ఇంకొక చోట కూడా మీ విశ్వాసంగా నిన్ను తప్పపరిచింది అని మనం ప్రభు మాటలు వింటుంటాం అని చాలా చోట్ల మనం చూడవచ్చు ఆయన మాటలు అంటే మనం విశ్వాసాన్ని బట్టి దేవిన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి కొన్ని చోట్ల ప్రభు తన కార్యాన్ని చేయలేకపోడు వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన తన కార్యాన్ని చేయలేకపోయింది ఒక పిల్లలు మనము మన విశ్వాసాన్ని ఒకసారి పరీక్షించుకోవాలి అంటే ఇంకో విధంగా చెప్పాలంటే ప్రభువు గాడ్ విల్ ట్రెస్ మన విశ్వాసాన్ని ఆయన పరీక్షించేవాడుగా ఉంటున్నారు విశ్వాసం మనం మన ఈ విశ్వాసము పరీక్షకు నిలబడాలి చూడండి ఈ ప్రతీది కూడా పరీక్షింపబడుతుంది కదండి మనం చూసినట్లయితే పిల్లలు చిన్నపిల్లల దగ్గర నుంచి వాడికి పరీక్ష అనేది జరుగుతుంది వాడు ఫస్ట్ పరీక్ష వేస్తాడు టెన్త్ క్లాస్ లో డిగ్రీలో పీజీ లో కూడా వాడిని పరీక్షింపబడదు ప్రతి స్టేజ్ లో కూడా పరీక్షింపబడతాడు పరీక్ష అనేది జరుగుతుంది అఫ్ కోర్స్ ఎగ్జామ్ పరీక్ష జరగలేదు ఆ విధంగా దేవుని అంటే విస్వార్థ పరీక్ష ఉండదు ఎవ్రీవర్ ఎవ్రీ Uh, uh, uh, the servant of the Lord or a Christian will be tested by the Lord. His faith will be tested by the Lord. Pramoshna Ani Ghandari will be tested. And it will be tested for our good. So, Udjyagam uh, Jayaanana koda, avadakko parikshin koda. Currently, nearly seven rounds of avadakki kestles are yukai. Aniaklo. So, paabu zhingga, krittu chota, viva ha-vishyama koda parikshin. కార్ వాళ్ళు మార్కెట్ కొత్త కారు బ్రాండెడ్ కారు మార్కెట్ లో రిలీజ్ ఎన్నో పరీక్షలకు వాళ్ళు లోన్ చేస్తారు టైర్ ఫ్రెగన్స్ మొత్తం పరీక్షిస్తారు బాడీని అంతా కూడా పరీక్షించి పార్ట్స్ అన్ని పరీక్షించి అప్పుడు వాళ్ళు దాన్ని మార్కెట్ లో రిలీజ్ చేస్తారు అంటే ఈ విధంగా ప్రతిదీ పరీక్ష అలానే దేవుడు కూడా మన విశ్వాసాన్ని అయినా మనం ఏదైతే మనం ప్రభుత్వం గొప్ప కార్యం చేయాలనుకుంటాం ప్రభుత్వానికి జీవించాలనుకుంటాం ప్రభు మన ముందు నచ్చి గొప్ప బేదం చూస్తామ్మా వారిలో మనం కూడా జీవించాలని కోరుకుంటాం దానింగ్ రాంగ్ అని అయితే దేవుడు ఏమంటాడంటే మీ నమ్మిక చూస్తున్నీ విశ్వాసం బట్టి జరుగు దిస్ ఇస్ మనం ఏమనంటే లా ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అని అను ఆఫ్ ఎక్స్పెక్టేషన్ చూడి ఫిబ్రిలు పడుతుంది అట్లా మనం చూసినట్లయితే విదౌట్ ఫెయిట్ ఇంపాసిబుల్ టు అంటే విశ్వాసం లేకుండా ఆయనకి హిస్టరీలో ఎందుకసాధ్యము కాబట్టి విశ్వాసం అనేది చాలా ముఖ్యం మనం ఎన్నో పన్ను చేయొచ్చు అదొక ఎన్నో కార్యము చేయొచ్చు కానీ వాటన్నిటిలో కూడా ఆ విశ్వాసంతో చేసుకున్న పని మనం so the thing which are done because of sincerely one romance of outing lo chalavach ent it flows the purak mana pani mannu seriya so at it is given to me by the lord and it is to be so from kalinama ni seriya athe chana sarlu and sishulu kuda prabhu nade prabhu ma vishwasane petti chey thilo ka bhayaru irlo lord increase our faith I want to have more of it, because Prabhu is a part of it. Prabhu is a part of it, and he is a part of it. He is a part of it, and he is a part of it. But in the future, Prabhu is a part of it. But, if you are a part of it, you are a part of it. So, faith is a kernel in our life. Faith is the most important thing as believers. So with faith only we move. It's like a wheel. And we move. So faith is what makes our lives rewarding, fulfilling, and confident, and fruitful. One people, one of us will be able to do this. One people will be able to do this. We will be able to do this. విశ్వాసం లేకుండా అనే విషయాల్లో మనం చేసుకుంటాం చూడండి హౌ డి గ్రో దుట్లా మనం దీంట్లో విటమిన్స్ ఉన్నాయా కెన్ విటమిన్స్ హెల్ప్ ఎనీ థెరపీ ఇస్ దేర్ దర్ నో థెరపీ ఏమన్నా సెమినార్స్ అటెండ్ అయితే మనకు విశ్వాసం పెరుగుతుందా సో హౌ డూ హీ గ్రోఇస్ ఏ విశ్వాసాన్ని తెలుపుతుంది హౌ డస్ గా ఈ విషయం ఏంటంటే ప్రభు ఏమంటారు నీకు ఇంత ఆవగి విశ్వాసం ఉంటే ఇవాళ అది పెట్లికప్పుడు సముద్రం పడది మొత్తం ఇరవై ఇరవై కిలోమీటర్లు అయినా మీరు విశ్వాసం కలిపి కొండను చూసి ఎంత సముద్రంలో పడవే ఉంటాయి అంత గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని చదువు కోరిక మనమైతే విశ్వాసంలో పలిగిందని ప్రభు బలపడాలని అది మరి బలపర్చు ప్రభువే ఎందుకంటే విశ్వాసం అనేది ఒక ఆత్మ బలమర్ ప్రభు ఇచ్చింది అనే దాన్ని కలపాలి సో బ్రై టెస్టింగ్ ట్రైనింగ్ కాబట్ ఇవ్ ఇప్పుడు మనం మామూలుగా జీవిస్తూ వెళ్తున్నాం అనుకుంటుంది అన్ని మామూలుగా జరిగిపోతున్నాయి అన్ని దేనికై మన అడిగినవి అన్ని వచ్చేస్తున్నాయి జరిగిన పాసిబుల్ సో అండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మసల్స్ ఉన్నాయను like వర్ మిల్స్ మనం ఈ కార్డింగ్ బిల్డర్స్ వాళ్ళని చూస్తుంటాం సో ఇట్స్ లైక్ ఫైత్ ఇ And uh, the more you pull things and all, one will just say, there are muscles that are laid out. So, when we were in Inter and Jinkal, we were in Jinkal. Jinkal means to, you know, uh, uh, muscles, so muscle building and Jinkal practice as well. So, if you want to go to the other side, we will do the same thing. We will say, we will try them now. But how? By testing and trying details, అదే సమయంలో అది బలపరచబడుతుంది కూడా తీసుకోవడం అనేది చూడండి మసిల్స్ చేస్తాం మామూలుగా చేస్తారు కొంత బాడీ చేస్తారు కొంతమంది ఎక్స్ట్రా వెయిట్స్ స్టంబల్స్ కానీ లేదా వెయిట్స్ తీసుకున్న వాళ్ళు చేస్తారు అంటే ఇప్పుడు సమ్మోర్ వెయిట్ అందరు బాడీ సో దట్ మోర్ అనమాట అతను ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ చూస్తే వాళ్ళు పెద్ద వెయిట్స్ చేసుకుని చేస్తారు స్పిరిచువల్ ఐ మనం విశ్వాసం ఎక్కగాలంటే దేవుడు కూడా అటువంటి వెయిట్ నిస్తాడ సో దెన్ యూ హ్యావ్ టు వాక్ విత్ వేట్స్ దెన్ ఓన్లీ ఆర్ స్పిరిచువల్ అవర్ ఫెయిత్ అనేది తెలుపుతుంది అనమాట అందుకని దేమ్స్ మంచంలో ఏముందంటే your ఆఫ్ యువర్ ఫెయిత్ డేవ్స్ ఫర్ జీవల్ సో అదేం చేస్తుంది అంటే ఆ క్షేమ ఓర్తని పలుగా ఏం చేస్తుంది మెచ్యూరిటీని కంప్లీట్లీ మన విశ్వాసము సంపూర్ణ లాగ మనకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బ్రదర్స్ ఎవ్రీ ఎవ్రీ ఎవ్రీ మినిట్ వీఆర్ నెక్స్ట్ ఎవ్రీ డే విస్ట్ అండ్ టోటల్ డే విన్ ఎవ్రీ మినిట్ అలాగే అంటాడు మూమెంట్ సెవెంటీన్ మన సెవెన్ లో జరిగినట్లయితే సెవెంటీన్ ఎవ్రీ ఎవరియర్ నాట్ లీవ్ ఇన్ మీ అని అడుగుతుంది ఎవ్రీ మూమెంట్ అనమాట ఎవ్రీ డే యూ హెయిల్ ప్రతిసారి పరీక్షిస్తూనే ఉంటున్నాను అయితే ఈ పరీక్షలో మనం కొన్ని విషయాలను చూసుకుందాం హౌ గా ఏరియాస్ కొన్ని ఏరియాస్ చెప్తాను అవర్ ఏరియా త్రీ మినిట్స్ అడిగితే and uh, we will see in what areas the Lord test our faith. As perient and a through difficulties, the custom, tremolo, ibandolo, naphtal, tremolo, irikun, trials, problems, no, pressures, tough work, circumstances, with Dora, God will test our faith. And when we along them not only i think it is actually is to strengthen our faith on to build our faith god help us in tantiki peter first peter 1 low 67 lemon indu indavalla meeru dikkire anunchunnaru gaani avasaramnu batti nana vidhana shodanam cheta prathipamu koncha kaalam meeku dukham kalustha sinchi po swarna magi pariksha valla shuddha darshanainchindani danikante amoolyamaina vi ఇవి ఏం లేవనుకోండి ఇవన్నీ కూడా డిలీవర్స్ లైఫ్ లో లేవనుకుంటే దెన్ ఐ థింక్ యవర్ కేస్ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ నాట్ గ్రోయింగ్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి నత్ హ్యాపన్ ఇన్ దైఫ్ బై యాక్సిడెంట్ అప్కోర్స్టైమ్స్ బై ర్ ఓన్ సొల్యూషన్ But again, God has to use to build and strengthen the number of other two entertainers. Even if only God should ever be accepted into them and together move. Nor have you got back into a��, and the future is the achievement that God is at ease of saving. So, it isn't let the disappointments alone, right? God dates upon these statements. చూడండి ఇవన్నీ ఏమి లేకుండా మామూలుగా ఉన్నాయనుకోండి కష్టాలు చాములు ఏమి లేకపోతే యూ డోంట్ మీడు ఫీల్ చేయడం చూడండి ఏం అవసరమే లేదు సో మనకి సో దేవుడు మనకి దేవుడు ఉన్న ఫీలింగ్ అలాంటివి ఏం లేకుండా మామూలుగా అని పోయి కదండి సో దేవుడి పెట్టి మిట్ లిక్సో లర్న్ చైల్డ్ పేరెంట్స్ భయపడ్డాడు అనుకోండి ఇమీడియట్లీ ఇవ్వడం అనుకోండి కాదు సో అట్లా ఆ విధంగా మనం ఉండాలని ప్రభు కోరుతారు ఆ విధంగా మన యొక్క టెస్ట్ అనేది జరుగుతుంది అందుకని ఫార్టీ ఎయిట్ టెన్ లో కూడా నేను కుటుంబం వేసి నేను వెంటనే వేసినట్టు కాదు కదా బంధుల నిన్ను పరీక్షించే నా నిమిత్తమే నా నిమిత్తమే కొన్ని వేసి పరీక్షిస్తారు ఇప్పుడు గోల్డ్ స్మిత్ అంటాడంట ఎంత వేడి చేసి అందులో ఉన్న ఇంట్యూరిటీస్ అన్ని తీసి మన విశ్వాసం అట్లాగే చేస్తాడు తా ఆల్ ద చూడండి ఎంతవరకు చేస్తాడంటే అంట గోల్డ్ స్మిత్ తన ఫేస్ అందులో గోల్డ్ లో కానీ సిల్వర్ లో గానీ కనిపించి అంతగా ఇంట్యూరిటీ సో ఈ హావ్ టు కమ్ టు దేజ్ ఆఫ్ ద లోన్ అందుకని ప్రభు కూడా అవన్నీ కూడా విశ్వాసం ద్వారానే జరుగుతారు God allows you to think. Huh? So, in James 1, 1, 1 chapter 1, count it all for joy. We call him to go to his trial. If you have a chance, you will be able to live in the summer. So, that is how. The first thing is, God is the death of it. Through so difficult times, so through difficult things, death is the death of it. Second one is, by demands, you will not go to the court. God, many times, asks us to do impossible things seemingly impossible things apu kuda man viswasamu parikshikabantu see for example currently 1500 years ago there were 1050 uh, commandments and it looks like unreasonable from un uh, impossible and inhumanly it looks like right Uh, suppose, say, for example, do not worry about any vision since you could be in a way. But as human beings know how many times one has changed its point of time, many of us have changed its point of time, many of us have changed. Do not uh, do good to your enemies. You may have changed your mind, you may have changed your mind. So God asks us to do these things, to test our faith, to strengthen our faith. So it, be thankful for everything else. వెరీ వెరీ డిఫికల్ట్ ఇవన్నీ కూడా ఇట్లా డిమాండ్ అండి కోరిక అప్పుడే మన సైట్ అనేది టెస్ట్ చేయబడింది అప్పుడే మన ఫైట్ అనేది ట్రై చేయబడుతుంది అప్పుడే మన సైట్ అనేది బలపరచబడుతుంది అప్పుడే మన ఫైట్ అనేది గ్రో అవుతుంది సో అన్ని సపోజ్ ఇవి ఏం లేవనుకోండి టెన్షన్ మనం ఎక్కడైనా వందల అక్కడే అన్నట్టు ఉంటాం అట్ ఈ ఇమాజిన్ లో తిరుగుతున్నట్టు నాటింగ్ ఫాస్ట్లీ కేసుకోన్సీ నోవాన్ని పెద్ద ఓడ పెట్టమని చెప్తారు ఇంపాసిబుల్ వ్యక్తి నోవా అనుకొని ఉంచాడు నేను తప్ప పెద్ద ఓడ దేవుడు అను బట్ ఇమీడియట్లీ ఓకే అని ఏం చెప్పలేదు దేవాన్ని ఎట్లా కడతాను దేవా ఇది నాకు సాధ్యం అవుతుందా ఎంత పెద్ద ఓడను నేను కట్టగలుగుతానా ఫైన్ ఎనీ క్వశ్చన్స్ ఆఫ్ దట్ థాట్స్ అటువంటి క్వశ్చన్ అడగలేదు అది కూడా ఒక అడవిలో కట్టమన్నా ఏడాలో కట్టమన్నా ఆల్మోస్ట్ ఒక ఏడారు ఇది వర్షాలు వస్తాయి వందలు నేను మొత్తం ఆఫీస్ రూమ్ లో ఇక్కన్నానని చెప్తే ఇక్కడేంటి అబ్బాయి వర్షాలు ఏంటి ఇక్కడ ఓడన్ కట్టడం ఏంటి అని నా ఒక పాట వచ్చుంటే అనుకుంటున్నాను బట్ మీకు ఆయన అటువంటిది ఏమి ఆలోచించేది ఆయన పూనుకున్నాడు అయినా కంప్లీట్ చేస్తాడు అదేవిధంగా మనం అబ్రాంత చూడవచ్చు పదండి అన్నాడు అబ్రాహ్మ నువ్వు ఇంట్లోంచి బయలుదేరు నీ కుటుంబం నుంచి మీ దేశం నుంచి మీ జన్మల నుంచి మీ స్వజన్ల నుంచి బయలుదేరు పన్నడు వచ్చి అది పను ఆయన బయలుదేరే ఆయనకేం జిపిఎస్ లేదు అది ఏం అన్నాడు ఇంపాసిబుల్ టాస్క్ మనం తీసుకుని ఎట్టు పోతున్నీస్ నో ద రూక్ అట్లాగే తన కుమార్ని బలిగా అర్పించుకున్నా ఇంపాసిబుల్ ఎవరు చేస్తారు చెప్పండి మనం చేస్తాం మా సో దిస్ and the triumphs of the faith of the great leaders of the faith. So, you know, he grows eight to a month, just like the end of the month, this was a miracle. One more thing is, and then the goddess says that this is our money, this is our dollars. This is the Kanaka manu. It is the correct system. So, నువ్వు ఈ సిరి విషయంలో నేను నమ్మకం ఉండని వేళ సత్యమైన ధనం విషయంలో నువ్వు ఎట్లా దాన్ని ఎట్లా చేస్తావు అంటే హౌ ీ మేనేజ్ ఆర్ యూ ఫాలోయింగ్ కథ అంటే This is an important thing, as believers, money is useful, and material will come from you. So we need to focus on spiritual health. Suppose if you get money, then how do you handle it? That is also, in that area also God does suffering. So you should be very, very careful. I will call Corinthia. Suddenly you need to have Macedonia on Chelsea, next to Corinthia. How do you have a living there? How much do you have sacrificed? almost jerky motorly motor video gives too much but it is very very precious this aspect of the loss our journey mano you know the day was a very funny moment so god bless in that area also so it is there the important area and that taste like after we are from the parish go to this place and in another area is that ఏరియాచి ఉండటంలో కూడా మనం స్వీట్లే సరే అంట ఆయన దగ్గరికి ఎవరైనా వివాహ విషయంలో వచ్చినప్పుడు ఉప సహలో వెళ్ళాడంటీ బ్రదర్స్ ఇట్లా అప్పుడు ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తే ప్రార్థన చేయని దగ్గర అని చెప్పాడంట అంకుడు అని చెప్తే సరే నేను స్టార్ట్ చేశాడు సో అలా ఆయన వెయిట్ చేస్తున్నాడు అంటే వన్ వీక్ అయింది ఆయన ఏం చెప్పలే చెప్పలేడు అంత ఆయన్ని ఎక్కడ కనిపిస్తున్నా చూస్తున్నాడు అంటే వన్ మంత్ అయింది ఆయన ఆయన ఏం చెప్పలేడు అంట సరే ఇక ఆయన ఆగలేక వెళ్ళి అంకుల్ అది ఏమైంది అంకుల్ అండి ప్రేయింగ్ అన్నాడు అంట ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు రెండు నెలలు అయింది మూడు నెలలు అయింది మళ్ళీ ఇక ఈయన అడిగాడు సో ఫైన సిక్స్ మంత్స్యడ్ సిక్స్ మంత్స్ తర్వాత ఆయన చెప్పాడు అంటే ఒకవేళ మనం అనుకుందే చెప్పగానే జరిగిపోయిందా గురు ఎట్లా మనం ఎదుగుతాం మనం చెప్పగానే జరిగిపోతే ఇన్స్టాంట్లీ జరిగిపోయిన పండి సో టైమ్ ప్రతీది చేస్తాడు కాబట్టి ఈ విధంగా ఇజ్రాయెల్ ప్రజలను మొన్న రాత్రి కూడా నేను పంచుకునేటప్పుడు వేరే గ్రూప్ లో ఈ విషయంలో అరౌండ్ మేము నలభై సంవత్సరాలు సాగింది కారణానికి అన్ని రోజులు పట్టదు అన్ని సంవత్సరాలు పట్టదు కానీ దేవుడు వారి హృదయంలో చూడటానికి వాడి విశ్వాసాన్ని బలపరచన్ కొట్టు మాత్రం వచ్చి చేత మాత్రమే కాకపోతే దేవుడు తొలగి ప్రతి మాట వల్ల మానవుడు జీవించడం విషయం ఆ ఫైతులకు రావాలని అంత బలపరచబడాలని ఆయన మన అన్ని సంవత్సరాలు నడిపించారు కానీ అనేక ఇష్టలుగా జీవించాయి సమయం పొత్తు కొన్ని పంట విశ్వాసం లేదు అని అన్ని విశ్వాసం లేని అనేక మంది సంహరింపబడ్డారని ఓటు కొన్ని ప్రదవర్చన రాలిపోయారని చదువుతారు విశ్వాసం లేకరా మన జీవిత యాత్ర మనం ఎట్లా జీవిస్తున్నాం ఈరోజు చూస్తుంటే మన సంఘంలో దాని బయటే కానీ మన క్రైస్తవ సమాజం ఎన్నో గొడవలు కొట్లాట్లు కోర్టు కేసులు తర్వాత ప్రేమ లేకపోవచ్చు ఐక్యత లేకపోతే అన్ని కూడా విశ్వాసంలో ఎంత బలహీనముగా ఉన్నామని దాన్ని అది సూచి గొప్ప దేవుని మనము విశ్వాసం నుంచమే ఆయన తన కార్యాన్ని చేస్తాడు ఆయన తన పనిని చేర్చడానికి మనం లేకుండా ఇది ఫ్లో కాబట్టి ఈ విషయంలో మనం బాగు జాగ్రత్తగా ఉందా మన ప్రభుత్వం యొక్క పరీక్షలకు మనం నిలబడి ఆయన చేత స్ట్రెచ్ స్ట్రెచ్ అవుదాం ఆయన మనల్ని బలపరుస్తాడు మన లాగి వాగి అన్ని విధాలను మనల్ని బలపరచి ముందుకి తీసుకెళ్తాం గ్రోయింగ్ అవర్ అదొకటి ఫ్లోర్ ఏరియాస్ లో డిఫికల్టీస్ లో తర్వాత డిస్ ఆయన కోరికలు ఆయన కష్టాల్లో ఆయన కోరిక డిమాండ్స్ లో మనం ఉండాలి విశ్వాసం పొందాలి అదేవిధంగా మన డబ్బు విషయంలో కాలర్స్ విషయంలో అదేవిధంగా మనం ఆయన డిలే చేయటం అందులో భాగంగా లేచిందాం నేర్చుకోవడం ఇవన్నీ కూడా మన విశ్వాసానికి పరీక్షలు మనం బలపరచే మనల్ని తెలపరచే కాబట్టి విశ్వాసం ద్వారానే మనం కాబట్టి అందులో ఎదగాలి దినదమని ఎదగాలి అప్పుడు మన యొక్క దేవుని మర్మాలు సత్యాలు మనకి ఎన్నో బాయలు పరచబడతాయి ఆయన మహిమ కొరికి లోకం జీవించగలుగుతాం దానికి ఇష్టమైన సేవ చేయగలి చేయగలుగుతాం ఆయన చిత్తాన్ని కలుగుండాం ఆయన రాకడ కొరకు మనము ఎదుగు చూడగలుగుతాం సో ఈ కొద్ది మాటలు మనం కొరకు జీవించిన దాకా థ్యాంక్ యూ మచ్ ఏ రీతి జన్సలు అందులో ఎలా క్యాప్షన్ చేశారు ఖచ్చితంగా ఏంటంటే మనం ఆయనకి ఇస్తులు ఉండలేము అన్న విషయాన్ని ఇంపార్టెంట్ పాయింట్ అది కంటిన్యూస్ గా అభివృద్ధి చేసుకోవాలన్న విషయాన్ని ఇక్కడ తెలిసారు ఇక్కడ వదనాలు కదా కాబట్టి మన ప్రార్థన అంశంలోకి వెళ్ళిపోవడం భాస్కర్ మనకు ఆల్రెడీ పంపించాడు వాట్సాప్ మెసేజ్ లో ప్రార్థనాంశాలు మొదటిది ఏంటంటే ఫాస్ట్ స్ప్రెడింగ్ వైరస్ స్ప్రెడ్ గురించి తర్వాత నంబర్ ఆఫ్ డెత్ రెండవ అంశము ఫార్మర్స్ యొక్క పరిస్థితి మూడవ అంశము ముఖ్యంగా చర్చస్ గురించి ఏ రీతిగా ప్రిపేర్ కావాలా ఈ పోస్ట్ కోవిడ్ వర్క్షిప్ ఎట్లా రన్ చేయాలా టెక్నాలజీస్ ఏ రీతిగా వాడుకోవాలా అండ్ దాని తర్వాత ముఖ్యంగా అదే టెక్నాలజీస్ ఏ రీతిగా వాడుకోవాలి ఎందుకంటే నిన్న ఇంకొక పాస్టర్ తో ని మాట్లాడుతున్నాను అది అన్నాడు చాలా రిగ్రెట్ అవుతున్నాను నేర్చుకోలేకపోయినా అనేసి కాబట్టి సరే రిగ్రెట్ అయినామంటే ఖచ్చితంగా ఆపర్చునిటీ అన్నట్టు రిగ్రెట్స్ ఉండిపోకుండా రిగ్రెట్ అయినామంటే ఓపెన్అప్ అన్నట్టు మన మైండ్ కాబట్టి ఈ మెయిన్ అంశాలను దృష్టిలో పెట్టుకుని మనం ప్రాంతాన్ని కొనసాగించుకుందాం ఫిబ్రవరి ఆన్లైన్ ఉంటే సొంతం స్టార్ట్ చేద్దాం సార్ సార్ ఒక చిన్న విషయం ఇన్ ఒరిసారి మల్కన్గిరి అనే డిస్ట్రిక్ట్ లోయర్ ఓల్డ్ ఒరిసార్ ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ బాయ్ సన్న కొడుకు పాటు ఇంకొక ముగ్గురు కిడ్నాప్ అంతకు ముందు కూడా చాలా సార్లు అటాక్ చేసినారంట వీళ్ళ మీద చర్చ్ మీద చర్చ్ మెంబర్స్ మీద and uh, this father has given four complaints to police okay uh, they have not responded at all okay and then one day they took uh, uh, all these three people and this uh, child uh he oh. uh, is just 14 years old uh, oh. and uh, they took him to the forest and uh, they were beating and torturing them okay and somehow the other two people who had little grown and healthy uh, um, they could uh, somehow escape them in the forest and escape from the signaper okay uh, whereas the child could not manage uh, yeah. so they have been these so uh, okay, okay. The living there right. uh -huh. and uh, the persecution is going on in Varisha like any other thing. Mm -hmm. In the past 4 uh, years, uh, 1500 people have been uh, involved in such a state that, uh, that they... Mm -hmm. it is connected with our state, trying to... and uh, these days are not too far for us, but uh, may God may give us this time. Uh, వెబ్సైట్ పబ్లిషేస్ ఇండియాలో జరుగుతున్నటువంటి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి అన్ని రకాలైనటువంటి ఈ అత్యాచారాలు హత్యలు ఈ క్రైమ్స్ అగేన్స్ట్ క్రిస్టియన్స్ అండ్ Uh, against uh, whatever it is happened, they report it. Correct. So this, uh, this particular... Uh, how, how a persecution is going on in, and everywhere. It's a uh, uh, persecution release dot org. Okay. More well, frequently we have to visit, I think, uh, in the days to come. This site is going to be very near to us and dear to us. Yeah, yeah, definitely, it <laughs> takes a, yeah. <coughs> so, a bit longer. So, persecution gurinshi goda, persecuted gurinshi goda, prarajism. Chattavarti jara gushabed koh disli, prarajanda. Mm hmm. We can add that as one of the points of... Oh, Adede. Okay. Out of, uh, amongst those 4 points, you have to add this, say 5-8 time. Oh, yes. Mm. No, no, no. Chattavarti jara online. అలాగే సార్ ఈవినింగ్ నుంచి ఇక్కడ వాళ్ళు టెన్ ఇయర్స్ ఉన్నారంట హైదరాబాద్ లో వాళ్ళు పని చేసుకుంటాక వచ్చారంట తర్వాత వాళ్ళ హస్బెండ్ చచ్చిపోయారు తర్వాత ఇద్దరు పిల్లలు బాబు పాప ఆమె తిరిగి మన వెళ్ళిపోయింది పన్నెండు సంవత్సరాలు అవుతుంది అందుకని వెళ్ళిపోయింది తిరిగి ఆమె పూజారి కూడా అని ఒక ఊర్లో ఆమె ఉంటారన్నమాట వాళ్ళు రిలేషన్ అక్కడే వాళ్ళు ఉంటూ కూతురు పెళ్లి చేసింది కొడుకు ఇరవై ఐదు సంవత్సరాలు పోయి ఇప్పుడు లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి ఆమె ట్రావెల్ చేస్తా ఉన్నాను సార్ సో కోసం ప్రాబ్లమ్స్ అని పక్కాగా అక్కడ లేదు దాదాపుగా అంతా హిందూ ఫ్యామిలీస్ ప్రార్థించే ప్రభు దర్శించినటువంటి వాళ్ళు వాళ్ళు మేల్లు పొందుకొని అట్లాగే వాళ్ళు ప్రభు నమ్ముకుంటున్నారు ఇప్పుడు ఒక పద్దెనిమిది మంది వస్తా ఉన్నారు సార్ పన్నెండు కుటుంబాల నుంచి పద్దెనిమిది మంది హాజరవుతున్నారు ప్రతి సండే ఒక ఇంట్లో మేము ఉన్నాం దయచేసి మాకోసం ప్రార్థించండి ఒకసారి అవకాశం ఉంటే మీరు మమ్మల్ని విజిట్ చేయండి అని చెప్పేసి అని ఆమె ఫోన్ నెంబర్ ఆమె అడ్రస్ ఇచ్చారు అంత శారదా అనమాట had sun hmm. the boatar in the ministry hmm. please do remember had also tapakonda village one camera lady kada sita means <laughs> yeah what is <laughs> one side yes sir jagadhanpur nunchi 72 km sir avendina unchaloj jagadhanpur nunchi yedo em untundi pujar kuda navaranga tour district karamattandi okay, okay. ఆమె కొంచెం కొంచెం తెలివి వస్తుంది నాకేమో కొంచెం కొంచెం ఎందుకు వస్తుంది అక్కడ వచ్చేదానికి బాగా మాట్లాడుకున్నాం అనమాట అంటే ఎవరికైతే లాస్ట్ టైమ్ మనము ఇక్కడ వరిస్ వాళ్ళకి ఫుడ్ ఇచ్చిందా సార్ వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు అనమాట ఈ ఈ లాక్డౌన్ పరిస్థితి టైంలో ఇబ్బంది పడి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మన నెంబర్ ఆమెకు ఇచ్చి ఎట్లా మాకు కళ్ళు ఒక హెల్ప్ చేశారు అట్లాగా అని చెప్పేసి అంటే వాళ్ళు సరే సంతోషం వాళ్ళ కోసం ప్రార్థించేద్దాము ఒకసారి నెంబర్ ఇస్తే మేము కూడా ఆ సార్తో మాట్లాడతానని చెప్పేసి అని అట్లా నెంబర్ తీసుకొని ఫోన్ చేసిందనమాట అండి సో అట్లా అనమాట సార్ సో ఆమె కోసం ప్రార్థం ఇస్తామని అడిగారు పరిశుధ్ర పరిశుద్ర పరిశుద్ర పరిశుద్ర ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పనులకు తండ్రి ఏ చేయా నామాన్ని స్థితిలో సూత్రాలు తండ్రి ఇదిగో ప్రభా ఇప్పటివరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి పొందారు ప్రభా ఇదిగో ప్రార్థన చేయాలో కూడా ప్రభా మీరు సహాయం చేయండి తండ్రి నేను కొంద ప్రభా ఈ ప్రార్థనా అంశాలు ప్రార్థించే ప్రార్థించంశం మీద ప్రభావితం అనుగ్రహించండి ప్రభా ప్రభా మీరు ప్రభా కొ జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన ప్రభా మీ ఫాదర్ కట్టు పెట్టుతుండగా అయ్యా అయ్యా ప్రభావ మరియు విశ్వాసాన్ని బలపరచండి ప్రభా ఈ ప్రార్థన దయచే ప్రార్థించభా మొట్టమొదటి అంశం ప్రభావిన కరోనా గురించి ప్రార్థించి అయ్యా అయ్యా ఇవి రెండు ప్రభావం మరి విస్తరించకుండా ఉన్నట్లుగా నిర్వహించండి అయ్యా కరోనా వ్యాధి ప్రభావం రోజు రోజుకి బలహీ బలపడుతుంది ఆయన అయ్యా రోజు రోజుకి వృద్ధి చెందుతుందయ్యా అయా కేసులు పెరిగిపోతున్నాయి తండ్రి అయ్యా కొత్త జ్ఞాపకం చేసుకోనండి నిజమే ఇంకొక రెండు మూడు నెలల్లో ప్రభావ ఈ భారతదేశం కరోనా వ్యాధి ఎక్కువగా ఎఫెక్ట్ అయిన దేశాలలో నెంబర్ వన్ స్థానానికి వెళ్ళబోతుందయ్యా అయ్యా కొత్త చేసుకోండి ఒకప్పుడు ఇది అన్ని దేశమే ప్రభావ అయ్యా కానీ ఇప్పటికీ బిడ్డలైన వారు నీ పరిచయం చేయడానికి ఎంతో మందికి ప్రయాసపడి కష్టపడి ఈ దేశానికి వచ్చి ప్రభావ నీ సువార్త ప్రతిఫలం రోజు చాలా మంది మారమలుచుకున్నారు ప్రభావి కొత్త జ్ఞాపకం చేసుకోనండి ఏ ఒక్క అవకాశాన్ని దయచేసి అండి మీ లేఖనాల కలతారు ప్రభా కలపటి వారు మొదటి వారు మొదటి వారు కలపటి కలపటి దేశంలో ఉన్న మా దేశానికి ప్రభావ మొట్టమొదటి స్థానంలో ఉంచండి ప్రభావ అందు నిమిత్తమైన ప్రభావి కరోనా దూరపరచు కరోనా మారవలసిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది అయ్యా ప్రభా ఒక్క ఆత్మ కూడా నశించుకోవటం ఈ చిత్రం కాపు కలిపి తండ్రి అయ్యా కృప్త నాకు ఫోన్ చేసుకున్నది రాజాని పొందిన తండ్రి ఇందులోనైనా మారవలసిన సంఖ్య చూసి ఒక్క అవకాశాన్ని దయచేసి కరోనా దూరపరచం ఎందుకంటే వాళ్ళు చనిపోతే ప్రభా అ అయ్యా చనిపోతే ప్రభా మట్టి అయిపోతే మన అయిపోతే ప్రభావితి ప్రభాఖంగా వాళ్ళు నేను ఎరగకని నేను తెలిసిపోక మాట వినక చనిపోతే అయ్యా వాళ్ళు ఖచ్చితంగా నరకంలోకి ప్రవేశింపబడతారు అది మీ ఇష్టం చిత్తం కాదు నేను ప్రభాకృత జ్ఞాపకం చేసుకుని మీ చిత్తం కాదు కాబట్టి మీ కుమారుని మరొకసారి పంపించారు తండ్రి ఇప్పుడు మరీ ఈ వ్యాధులు ప్రభా ఈ రోగాలు ఈ తెగుళ్ళు ఇవన్నీ వస్తుండగా ప్రభా కొ జ్ఞాపకం చేసుకుని ఒక అవకాశాన్ని దయచేమని ప్రాధపరుచున్నాం తండ్రి మీరు కొందస్తు చూసుకోకరా రెండోది ప్రభా ఎదుగు అయినా ఇది ఓపెన్ అయిపోయినాయి తండ్రి అయా చర్చ శ్రీ ఓపినే సందర్భంగా ప్రభా అ ఎవరెవరు ఏంటి బోధన బోధించాలో ప్రభా ఇప్పుడు ఎలాంటి కాపర్లు అవసరమో ప్రభా మంచి కాపర్ని మంచి మందన కాయటానికి మీరు ఏర్పరచుకోనండి అయా నిశ్చితమైతే యవనబిడ్డలు లేపండి అయాని స్వార్థపరిచేట పలముగా మంచి సాధనముగా పనిముట్టుగా వాడండి తండ్రి అయ్యా ఇవి మారితే ప్రభా ఇప్పుడు వరకు ఎంతో మంది వేలకు వేల మంది ప్రభావం వచ్చి రంగాల్లో చేరి ప్రభాన్ని విస్తృతించేవాళ్ళు ఆరాధించేవాళ్ళు ఇప్పుడైతే అవకాశం లేదు నాయన తండ్రి ఇప్పుడు ఇరవై మంది కన్నా చేయడానికి లేదు ప్రభా అది కూడా ప్రభా రేపు వర్షాకాలం స్టార్ట్ ఈ కరోనా బాగా విస్తృతంగా ప్రభా ఆ ప్రభా డెవలప్ అయితే తండ్రి అయా చర్చెస్ మీద ఇంపాక్ట్ చాలా భయంకరంగా ఉంటుంది ఎఫెక్ట్ అవుతుంది తండ్రి అందరూ ఏ ప్రభా నిస్వార్థం ముయ్యాలని ఆలోచిస్తా ఉన్నారు నీ లేఖ నెరవేర్చబడే రోజుల్లోనే ఉన్నాం తండ్రి నీ చిత్తం ఆ రోజులను కొంచెం దూరపరచండి తండ్రి నీకు సూత్రాలు అయ్యా అయ్యా మీరు సహాయం చేయండి మీరు సహాయకులుగా ఉండండి ప్రభా నీ కొందనా అయ్యా ఈ కరోనాను దూరపరచండి సంఘస్కి కావలసినటువంటి ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి వారికి ప్రభా ప్రతి ఒక్కరికి ప్రసవ వేదన అనుభవించేటువంటి దానితన బాధ్యతను మీరు అనుగ్రహించండి రాజాని కొందనా ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా మీరు అనుగ్రహించండి ప్రభా సంఘ కాపర్లు ప్రభా ఆ విధమైనటువంటి బోధన అనుగ్రహించండి ప్రభా ఇదిగోనైనా ఇప్పుడు టెక్నాలజీని డెవలప్ చేసుకుని యూట్యూబ్ల ద్వారా ప్రభా ఇదిగో ఆన్లైన్ జూమ్ కాల్స్ ద్వారా అయ్యా ఇదిగోనైనా కాన్ఫరెన్స్ కాల్ ద్వారా అయ్యా నేను కొంతమంది అయితే ఆరాధిస్తున్నారు కానీ అందరికీ అందుబాటులో లేదు ప్రభా అందరూ రాలేకపోతున్నారు ఆయన అయ్యా నూతన విధానాలతో నూతన ప్రభా పద్ధతులతో ప్రభా అయ్యా అయాని స్థించడానికి నేను ఆరాధించడానికి సత్యవాక్యాన్ని చెప్పడానికి ప్రభావి ఇంకొక అవకాశాన్ని ఇవ్వండి ప్రభావిటీ జ్ఞానాన్ని ఇవ్వండి అటు టెక్నాలజీని డెవలప్ చేయండి యదాప్ట్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టు డిఫీట్ చేసుకోవడానికి ప్రభావితను గ్రహించండి తండ్రి నీ కొందరు సూత్ర స్తోత్ర ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోనండి రాజా ప్రభా ఇదిగోనైనా మరి నీ బెడ్ లైన్ వారి గురించి ప్రార్థన చేభా అయా ఎదిగోనైనా క్రిస్టినా గురించి అయా ఇద్దరు చిన్న జాషి వాళ్ళిద్దరు గురించి అయ్యా ప్రభా మరి రవి గురించి అయా అభిరామ్ గారి గురించి ప్రార్థన చేయొచ్చును అయా వీరిని ఐదుని పాదాలకు అప్పచెప్తున్నావు అయా నీ హస్తాలకు అప్పచెప్తున్నావు తండ్రి నేను కుప్త జ్ఞాపకం చేసుకోనండి ఆ కుటుంబాలకు మీద ఆదరణకరతగా ఉండండి అయా ఓదార్పులుగా ఇచ్చేయండి అయా విజయాన్ని అనుగ్రహించండి అయా గొప్ప సాక్షులుగా మార్చుకోనండి తండ్రి ప్రభావారి సాక్ష్యాన్ని విని అనేకులు అన్నిళ్ళు సైతం నీ సన్నిధిలోకి రావడానికి ఒక అవకాశం కుటుంబంలో ఉంచండి తండ్రి అయ్యా మీరు స్వస్థపరచండి అవస్థపరిచే హో అని నేనేనన్నావు అయ్యా నీ మీదే ఆశపడ్డారు అయా నీ ఎందే ప్రభావ విజ్ఞాపన ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నారు నువ్వు తప్ప ఇంకెవరు చేయరని చెప్పి వాళ్ళు ప్రభా మరి అనుకుంటున్న సమయంలో ప్రభా అవిశ్వాసాన్ని బలపరచండి అయా ఆ విశ్వాసానికి తగినటువంటి మంచి ప్రభావ ప్రతిఫలాన్ని మీరు దయచేయండి తండ్రి నీ కొందరుత్రి తండ్రి వరిసాల ప్రభా మరి ఆ బిడ్డ ప్రభా మరి ఆ పాస్టర్ గారి కొడుకు గురించి ప్రార్థన చేయొచ్చున్నాను తండ్రి ప్రభా నీ కృప్తితో నిన్న అర్థం చేసుకోండి ఆ కుటుంబానికి ఆదరణ ఇవ్వండి ప్రభావి ఆధ్యాత్మిక యుద్ధాలు ఇవ్వండి ప్రభావి ఎక్కడైతే నీ బిడ్డలు హింసిపబడుతున్నారో ఆ ప్రాంతాల్లో హింసించ హింసించేవారు ప్రభా ఒకప్పుడు ఆయన ఈ భయంకరమైన శక్తుల ఇంకా గొప్పగా హింసించిన వాడు సౌలు ప్రభా కానీ అతన్ని దమస్కు మార్గంలో మీరు పౌలుగా మార్చుకున్నందుకు నీకు అట్టి కృపను అట్టి అట్టి మరి తలంతును ప్రభా ఈ ఇప్పుడు ఎవరైతే క్రైస్తవుల మీరు దాడి చేస్తున్నారో వాళ్ళకి మీరు అనుగ్రహించండి ప్రభా ఈ ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ బిడ్డల మీద చేసుకోండి తండ్రి ముఖ్యంగా ప్రభా ఎదుగు అయినా ఇంకో ఆడి శారదా గారి గురించి ప్రార్థన చేయొచ్చు చేస్తున్న పరిచర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రయాసంతో ప్రయంతో భారంతో ప్రభా ఆత్మల పట్ల ఉన్న భారంతో ప్రభావ వాళ్ళు పరిచర్ చేయచ్చుండగా చర్యకు తగినటువంటి ప్రతిఫలాన్ని అయ్యా మీరు మీ రాజ్యంలో సమకూర్చారు ప్రభా ప్రభా ఈ లోకంలో కూడా కావలసినటువంటి ఏవులు నిత్యావసరతను సంఘ సరిహద్దును విస్తరింపజేయట్లోనూ నడిపించండి అయ్యా నిశ్చితమైతే ప్రభా ఈ పరిచర్యను కూడా మా పరిచర్ను కూడా దీవించి ఆశీర్వదించి అనేకులు ఈ పరిచర్లోకి వచ్చి ప్రభా సరిఫీదు పొందినయ్యా స్వార్థను ప్రకటించలాగిన అనేకుల్ని ఈ సమాజంలోకి ఈ ఈ సమాసంలోకి తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం ప్రభా మాలో ఎటువంటి లేకుండా పడిపోయిన వారిని లేపండి పడిపోతున్న వారిని లేపండి అయ్యా ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాటిని దూరపరిచి ప్రభావో ప్రభా ఇంకా బలముగా వాడబానికి ఇంకా బలము ఆసక్తితో కూడుకోవడానికి మరి ఎక్కువ సమయం ప్రభా నీలో మరి గడపడానికి అనుగ్రహించమని ప్రభా ఈ ప్రార్థనలు మీ రాజ్యంలో చేర్చుకొని ప్రతిఫలం తెచ్చామని ఏసారి శక్తి కలిగినాము అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకున్నాను తండ్రి ఆమె ప్రార్థించండి మీ ప్రేమ అపారము అద్భుతం ఆశ్చర్యం మాద్ర మీరు చూపించినటువంటి దయా కమికరం కృఫా మరి నీకు స్తోత్రము ఆయన స్తోత్రములు ఏమిచ్చిన రుణం తీర్చుకోలేము జీవకాలం అంతే నా జీవానికి తీర్చుకోవడానికి ఘనత ప్రభావం ఎప్పటికీ మాత్రం మీకు చెందిన ఆరాధన నీకు మాత్రం మీకు చెంది నీ గాక ఆ ప్రాండ్రి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నా ఈ కరోనా కొరకు కరోనాతో బాధపడుతున్నటువంటి ప్రజలు కొరకు కోలుకున్న ప్రజలు కొరకు ప్రార్థన చేస్తున్నాయి ఇంక విజృంభిస్తుంది అని వర్షాలు పెడితే ఇంకా ఎక్కువ విజృంభిస్తుంది అని చెప్తున్నారు కొంతమంది ఏం కాదు తగ్గుముఖం పెడుతుందని రకరకాలైన మాటలు వినబడుతున్నాయి ఏదేమైనా మేము ప్రమాదం మా దేశం ప్రమాదపు అంచుల్లో ఉన్నామని అర్థమవుతుంది రాకడ సమీపంగా ఉందని జాగ్రత్త పడవాలి చాలా సమయం అర్థమవుతుంది పరిస్థితులు పరిస్థితులన్నీ కూడా దయచేసి కనుకరించి సహాయం చేయండి ఆ కుటుంబాలు నష్టపోయినటువంటి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ఆదరించండి దీనికి ఒక మా ప్రభుత్వ పర్మనెంట్ మా ప్రభుత్వం ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం మాకు ఈ కోవిడ్ నైన్టీన్ విషయంలో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభుత్వ అయ్యే ఆ చూపించండి దీని ద్వారా ఎంతో మంది ఉద్యోగాలు నష్టపోయారు ఆర్థికంగా నష్టపోయారు కుటుంబ సభ్యులను నష్టపోయారు ఆ నష్టపోయిన దాన్ని మీరు పోతున్నోమని ప్రార్థన చేస్తున్నాం సహాయం ఇచ్చేయండి కొను చూపించండి ఆర్థిక వ్యవస్థను కొనుపరచమని ప్రార్థన చేస్తున్నాం దేశాలు అధికారులు నాయకులు పిచ్చి పెట్టిన వాళ్ళ వల్లే గురించి ప్రజల గురించి నలిగిపోతున్న ప్రజల గురించి ఆలోచన చేయకుండా మతపరమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమాల కోసం వారు అతన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఆ అయోధ్యలో రామ మందిరానికి పునాది అక్కడ అది కట్టించాలని సంవత్సరం అసలు ఆ పనులకి అప్పుడు వాళ్ళు ప్రాముఖ్యత చెందుతున్నారు డబ్బు దానికి ఖర్చు పెడుతున్నారు చచ్చిపోతున్న మనుషులు ఖర్చు పెట్టుకున్నారు కనుక నేను చని బాబుని పందనాలు అధికార నామంలో భారతదేశంలో ప్రతి విధమైన ఉగ్ర ఆరాధన దేవాలయాలన్నీ నాశమై కూరిపోవుగాక ప్రజలందరూ కూడా నన్ను ఆరాధించు వారు కానీ సంధికి వచ్చిగాక అక్కడి కొడుకు చూపించి నడిపించండి అన్ని నడిపిస్తానన్నారు ప్రభావ అన్ని దేశాలు నేను కదిలిస్తానన్నారు ప్రభుత్వ మీరు షేప్ చేయండి ప్రభు నేషన్స్ షేక్ చేయండి ప్రభుత్వాన్ని వందనాలు కదిలించండి కార్యం ఇచ్చేయండి ప్రభు మీకే వందనాలు కనిక్రమేవాన్ని స్తోత్రం చెల్లి చెల్లిస్తున్నాండి అదేవిధంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభావాన్ని కొడుకులో జ్ఞాపం చేసుకుని సహాయం ఇచ్చేయండి ప్రభాపం రైతుల కోసం ప్రార్థన చేస్తున్నాం ఎంతో దళారుల మధ్య నష్ట ద్వారా నష్టపోతున్నారు వాళ్ళు ప్రకృతి వైపుత్యాల ద్వారా చిరుల ద్వారా మా పొప్పకాల ద్వారా ఎంతో నష్టం కలుగుతుంది వారిని కనికరించి వారి మీద జాలిపడి పంటను ప్రతిఫలము వారికి అనుగ్రహించండి మీ జీవితంలో నష్టపోయి వాటి అన్నిటిని రిస్టోర్ చేయమని ప్రార్థన చేస్తున్నాం మా పొలా ఏడు మీరు ఏ విధంగా అయితే రిస్టోర్ చేశారు అలాగే రిస్టోర్ చేయమని ప్రార్థించండి అలా మీరు రిస్టోర్ చేయడానికి మా బ్రతుకుల్లో కావాల్సిన మార్పును మా దేశంలో మా కుటుంబాల్లో మా జీవితాల్లో మా సంఘాలలో మా దేశ ప్రజల్లో జాతీయ మాత్రం ఏం లేకుండా ప్రతి ఒక్కరూ నివేపు చూడడానికి బ్రతుకులో మార్పు సహాయం చేయమని ప్రార్థించేస్తున్నాం నెక్స్ట్ మా ప్రభుత్వం వచ్చండి మరి రవి కాలం పంట కాలం వచ్చింది తిరిగి మన పెట్టుబడులు పెద్ద ఆర్థిక వనరులు సమకూర్తి సహాయం చేయండి లాభం చేస్తున్నాం పంట పట్టుబడు కాలనుగుణంగా వర్షాలు అతివృష్టి అనావృష్టి చేత నష్టపోకుండా కనుగ్రహించడానికి ప్రార్థం చేస్తున్నాం ఆ మిరతుల దండ కొట్టివేసుకున్నారు కానీ కొంతమంది అంటున్నారు మిరతుల దండ్రితో మాత్రం జాగ్రత్తగా ఉండాలని ఏ సమయనైనా ఎట్లయినా అటాక్ చేసే అవకాశాలు ఉన్నవి అని మాట్లాడుతూ ఉన్నారు పన్నెండు తెలంగాణలో పన్నెండు జిల్లాలకు మేరకల తండ్రి యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అని అని చెప్తున్నారు అయ్యా ఒక్కసారి మీరు కనుకరించి కాలం చేయమని ప్రార్థన చేస్తున్నాం కృప చూపించండి అనిపించు మహిమ పొందుకోండి ప్రభావం వందనాలు స్తోత్ర తెలియజేస్తా ఉన్నాం సమస్త మీ కంట్రోల్లో చేయించుకోవడం ప్రార్థన చేస్తున్నాం కృప చూపించండి ప్రభావం వందనాలు స్తోత్రాలు అదే విధంగా ప్రొప్పి ఈ దినాల్లో ఒక మరి లాక్డౌన్ చదలింపులో మా కొన్ని నియమ నిబంధనలతో కొన్ని కొన్ని చదలింపులు కలకరించి అది ప్రాముఖ్యంగా ఎక్కువగా క్రైస్తవ సంఘాల మీద ఈ దేవాలయాల మీద ఆ ప్రభావం చుట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో మా తండ్రి ఆ మీ కాపుగల మీ గైడెన్స్ మీ ఆలోచన మీ నెడిపింపు మాకు ఎంతో అవసరం అనుగ్రహించండి ఆదరించ మా తండ్రి కలకరించడానికి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయకులకి మా మరి కాపరులకి మరి నిస్వాస సమాజానికి కావాల్సినటువంటి ఆలోచన జ్ఞానం అనుగ్రహించండి తగినట్టుగా ప్రవర్తించడానికి మాట్లాడడానికి వ్యవహరించడానికి కృపు చుట్టించండి తగు జాగ్రత్తలు ఏ ఒక్క బాధ్యత కాదు ఇది అందరి బాధ్యత అందరు బాధ్యత విషయం ఇది అందరూ జాగ్రత్త పడ్డానికి సహాయం చేయండి కృప చుట్టించండి ప్రభుత్వాన్ని కొందన్నారు కావలసినటువంటి శానిటైజర్స్ మొత్తం మరి చాలా మంది మొత్తం డబ్బు వాళ్ళు పెద్దవాళ్ళు అయితే కొనుక్కోగలరు కానీ మట్ల మా తండ్రి అటువంటి చిన్న చిన్న సేవకులు మా ప్రవర్తలు అటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి గాను ఆ వస్తువు తీసుకోవడం ప్రవర్తన కష్టమైన పరిస్థితులు ఇవన్నీ తీసుకోవడానికి కొంచెం కష్టమే కనుక నుంచి మా ప్రభుత్వ తండ్రి ఆ థర్మోమీటర్ మా ప్రభుత్వ శానిటైజర్ స్టాండ్ కావలసినటువంటి మా ప్రభావం మాస్క్ అవన్నీ కూడా మా ప్రభావం మీరే ప్రొవైడ్ చేయమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రభుత్వ వాటి చాలా జాగ్రత్తగా వ్యవహరించడానికి వాళ్ళు మా ప్రభుత్వ తండ్రి ప్రవర్తించడానికి కృషి చెప్పించుకుని ప్రార్థన చేస్తున్నాం కార్యం చేయండి ప్రభుత్వాన్ని కొంటున్నాను ఏ విధంగా మా ప్రభుత్వ తండ్రి ఈ దినాల్లో ఈ పరిస్థితుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో సేవ కుంటి పడిపోకుండా మీరు ప్రపంచ చరత్రలు ఇప్పటి ఏ పరిస్థితి వచ్చినప్పటికీ ఆ పరిస్థితిని సేవకి అనుకూలంగా మరచి మీ పని మీరు జరుగుతూనే ఉన్నారు మా తండ్రి మా ప్రభావ కొన్ని లాక్డౌన్ అయిపోయినప్పటికీ మీ పని మాత్రం మీ సుమార్త సేవ మాత్రం మీ కార్యములు మాత్రము ఆగలేదు నాయన ఆపగలిగిన వాడు ఎవడో ఏది లేదు ప్రభుత్వ మీరు జరిగించబడి ప్రార్థన చేస్తున్న గొప్ప సేవ మామూలు రోజుల్లో జరిగిన దానికన్నా గొప్ప సేవ ఇప్పుడు జరగడానికి ప్రతి ఒక్కరు కూడా మా ఒళ్ళు డిగ్రీ పెట్టుకుని పనిచేయడానికి లోపల ఒక అంకిత భావంతో అరుగులు గురిపోయడానికి సువార్త నా బాధ్యత ప్రతి ఒక్కరు నడుము కట్టుకొని ముందుకు రావడానికి సహాయం ఇచ్చేయండి గుంపులు గుంపులు అందరూ జమ చేసి చెప్పడానికి అవకాశం లేదు కానీ ఎక్కువ మంది ఎక్కువ మందిని రీచ్ అవ్వడానికి సహాయం ఇచ్చేయండి కొరకు చూపించండి ప్రభు అని కొందనాలు స్తోత్రాలు అదే విధంగా అంత కాదు టెక్నాలజీని కూడా మీ మహిమ కొరకు నేను చాలా మంది ప్రభుత్వ తెలీదు మా ప్రూపా ఫోన్లు కూడా చాలా మంది తెలియదు కొంతమంది మా ప్రగుతున్నారు అయితే మా ప్రభుత్వాలు వచ్చండి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా కావాల్సిన నాలెడ్జ్ వారికి అనుగ్రహించమని టెక్నాలజీని ఉపయోగించుకొని అన్య జనాన్ని ఇది చూసి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం అందరి ప్రజలు చాలా మంది ఉన్నారు వారికి సువార్త అందించే ప్రయత్నం చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నారు చాలా మంది ఇప్పటి సువార్త అందిన వాళ్లకే మళ్ళా మళ్ళా సువార్త ప్రకటిస్తున్నారు అందిన వారి దగ్గరికి ధైర్యం చేసి సాహసించి ఎవరు వెళ్లలేకపోతున్నారు అతన్ని నన్ను మమ్మను పాపంగా ఉన్నా మమ్మల్ని వాడుకున్నాడు కావలసిన వనరులు ఒక వరములు మాకు దయచేసి కావలసిన అభిషేకము శక్తిని అధికారమును అనుగ్రహించి వాడు కొరం ప్రార్థన చేస్తున్నాం కొర చూపించండి ఈ రకంగా నీ పనుల్లో అప్పుడప్పుడు కొంతమంది ఏమో టైం పాస్ గాను లాభదాయకంగాను నీ సేవను చేస్తున్నారు ఏదో మా ప్రొప్ప బతుకు తెలుగు కోసంగా నీ గాని కొంతమంది యథార్థంగా నమ్మకంగా నీట్ కలిగి గొప్ప కష్టపడి సేవ చేస్తున్న వారికి భయంకరమైనటువంటి చిత్ర హింసలు నా తండ్రి అనుభవిస్తున్నారు వాహిసరణాల గుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా అవమానాలు గుండా నిందలు గుండా వాళ్ళు ప్రయాణం చేస్తూ పనిచేస్తున్నారు కనుక నుంచి వారి మీద కలుగుతున్న క్రైస్తవ సంఘము యథార్థమైన సేవకులు క్రైస్తువులైన బిడ్డలు వారు మీదకి హింసను ఏసు క్రీస్తు నామములో మీరే నా ప్రభుత్వండిపరపభ మాట నిశ్చిత్రమైతే అది దూరం చేయండి కాదు అనుకుంటే ప్రభావ అది అనుభవిస్తూ భరిస్తూ నిన్ను ఘనపరచగైనటువంటి కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాము సహాయం చేయండి ప్రభుత్వ కొందరాలి పరీక్షలను తప్పించమని మేము ప్రార్థించటం లేదు ఆయన జయించే శక్తిని ఆ ఓర్పును సహనమును కావలసినటువంటి విశ్వాసమును మీరు ప్రసాదించమని వారికి మా ప్రభు జయోత్సవంలో అప్పస్తున్న పౌలు మా తల్లి కాళ్ళతో కట్టబడి రథాన వెనకాల కట్టబడి రోడ్డు మీద విడిచుకొని ఈడ్చుకొని పోతా ఉంటే ఆ మా తల్లి రాళ్ల మధ్య జయోత్సవతో నన్ను ఊరేగిస్తున్న దేవుడికి స్వప్రము కలుగును గాక అని మాట్లాడుతున్నాడు అదో అలాంటి ఒక భక్తి శక్తి విశ్వాస పరిమాణము మాకు కూడా ప్రసాదించమని నాకును ప్రసాదించమని ఏ పరిస్థితుల మహిళ పచ్చపడైనటువంటి అభిషేకము అతని ఆ కృపను మాకు దయచేయమని ప్రాధ్యపడుతున్నాను సహాయం చేయండి ఇంత మొత్తం నిజంగా ఎంతో వారు పిల్లలను భర్తలను భార్యలను అన్నదమ్ములను అప్పచెల్లను కోల్పోయిన వారు ఉన్నారు కా తండీ వారందరూ సన్నిధిలో ఇప్పుడు ఉన్నారని మేము నమ్ముతున్నాం సహాయం చేయండి కొత్త చూపించండి ప్రభుత్వాన్ని కొనాలి ఎవరైతే ప్రభు కుమారుడు పద్నాలుగు సంవత్సరాలు బాయి ప్రభు వాళ్ళతో చంపబడ్డాడు దయచేసి కనిపి నుంచి వారి కుటుంబానికి ఆదరణ కలగజేయండి వారి విశ్వాసం ఏమాత్రం సడలింపకుండా ప్రభుత్వం తండ్రి కదిలిపోకుండా స్థిరపరచమని బలపరచని ప్రార్థన చేస్తున్నాం కలిసి సంఘం మీకు వస్తున్న సంస్థలు అన్నిటిని మీరు అణిచివేయండి కావలని చూపించండి అదే విధంగా అప్పుడు ఐదు మంది బెడ్లు అనారోగ్యంతో అందరి కోసం ప్రార్థన చేస్తారు జాషు వాళ్ళు తెచ్చి అదేవిధంగా అర్ధరాధిని వారందరూ వ్యాప్తం చేసుకోవాలి కావలసిన ఆరోగ్యం శక్తిని బలం దయచేయండి సాక్షడుకోండి కుటుంబాలకు అప్రమండి అప్పుడు మానసిక ప్రసాద్ ఆర్థికంగా అప్రఫలత కుదిరిపోవటానికి చూపించండి ఇప్పటికే పొందిన నష్టం కష్టం అవమానం బాధ మానసికమైన వృత్తి వేదన చాలు తల్లి ఇంకా అధికం కాకుండా కనకరించు మనం ఆధునిక సహాయం నుంచి మనం ఆస్వాదించుకోవాలి ఏ సునావులు ప్రార్థన చేసి సమర్పించుకోవాలని అడుగు తల్లి కంటిన్యూ చేయండి ప్రేపర్ల తండ్రి నమ్మకదేవాళ్ళుగా తండ్రి నేను కాలంలో కూర్చానికి మాకు ఇచ్చిన అవకాశం ఎంతో వందనాలు తెలుస్తున్నాను తండ్రి తండ్రి నేను ఇచ్చిన వాక్య భాగం పట్టిన ఎంతో తండ్రి నేను స్థుతి చేయగా ఉదయ కాలంలో తండ్రి ఏ విశ్వాసము తండ్రి వరం మీరు నాకు దయచేసినందుకు నీకు స్థుతి చేయ కనిపించి ఆరాధిస్తున్నాను ప్రభా ఇంట్ ఎన్ని తండ్రి ఒక వరం ఈ విశ్వాసం నాకు ఇచ్చారు అయా యశు ప్రభు గురించి వినటు వల్ల నాకు ఈ విశ్వాసం కలిగించారు రోమా పది పదిహేడు ప్రకారంగా తండ్రి ఆయన ఇది తండ్రి నాయన నా వల్లా కలిగింది కాదు కానీ తండ్రి ఆత్మనే ఈ కార్యం చేసింది జీవితంలో ప్రభా తండ్రి ఆయన ఈ ప్రణాళికలో నన్ను ఉంచినందుకు నీకు ఎంతో వదనాలు చెందిస్తున్నాను ప్రభా తండ్రి తండ్రి నేన అడుగు అడుగునా విశ్వాసం పడిపోతున్నప్పుడు ఆయా రకరకాల క్రియల వల్ల కారణాల వల్ల ఎన్నో క్రియలు చేస్తూ తండ్రి పనులు చేస్తూ నా విశ్వాసం అధికం చేస్తు తండ్రి నేను ప్రభావం పడిపోకుండా నువ్వు ఉంచినందుకు నీకు ఎంతో మీద తండ్రి నేను పరిస్థితుల మీద ప్రభావ తండ్రి ఎన్నో తండ్రి నేను విషయాల మీద నా విశ్వాసం ఉంచుతూ వచ్చాను అవన్నీ వంబు చేస్తూ తండ్రి నేను కేవలం నీ ఒక్కడి మీద విశ్వాసం ఉంచినట్టుగా ప్రభావ తండ్రి నేను అట్లాంటి క్రియ నా జీవితంలో చేస్తూ వచ్చాను ప్రభావి వందనాలు ప్రభా తండ్రి ఈ రోజుకి ఎన్నో శోధనలు ప్రభా తండ్రి విశ్వాసం విషయంలో ప్రభా తి తండ్రి నీ మీద పూర్తిగా ట్రస్ట్ చేయకుండా నీ మీద పూర్తిగా ట్రస్ట్ చేయకుండా ఉండడానికి ఎన్నో శోధనలు ప్రభా దాని తండ్రి నేను నువ్వు ఇంతటి కోప నా మీద చూపించినందుకు నీకెంతో వందనాలు నీకే స్థుతులు తెలుస్తున్నాను ప్రభా తండ్రి నేను మీరు చేస్తున్న ప్రతి కార్యం బట్టి వందనాలు ఎన్నో శ్రమాలు తీసుకొని వచ్చారు ఎన్నో అపజయాలు తీసుకు వచ్చారు నా జీవితంలో తండ్రి వాటి అన్నింటిలో ప్రవాహ తండ్రి నువ్వు ఒక్కడవే ప్రభా నికుడు అని నువ్వు ఒక్కడి మీదే విశ్వాసం తండ్రి నువ్వు అడుగు తండ్రి ఆ కష్టాలు నష్టాలు అనారోగ్యాలు తండ్రి వాటి అన్నిట్లో ప్రవాహ అవమానాలు అపజయాలు అన్నిట్లో ప్రవాహ తండ్రి ఆయన నీ నీ కార్యము నా నా జీవితంలో ప్రభా విశ్వాసం నీ మీద ఉండడానికి నీ మీదే విశ్వాసం ఉంచడానికి ప్రభావ తండ్రి నీ వాక్యాల ద్వారా నీ సేవకుల ద్వారా తది నన్న అనేక అనేక ప్రార్థనల వల్ల నువ్వు చేసిన ప్రతి క్రియను ప్రతి కార్యం బట్టి నేను స్థుతించే కనిపిస్తున్నాను విశ్వాసంతో అడిగింది ఏది కూడా నా జీవితంలో ప్రభా తన్ని కొదవ చేయలేదు ప్రభా నీకు వదనాలు నీకు స్థుతులు చెల్లిస్తున్నా ఆరాధిస్తున్నాను ప్రభా ఇంతేకాదు ప్రభా తండ్రి నేను విశ్వాసంతో అడిగినప్పుడు ఆ ప్రతి పాపం అడిగేవుతాడు నీకు వదనాలు విశ్వాసంతో అడిగినప్పుడు ప్రతి సమస్యలు వచ్చి నన్ను బయట తీసుకుని వచ్చా ప్రభా ఏ ఎక్కడ విశ్వాసం పడిపోయిందో అక్కడ ప్రభా తండ్రి నువ్వు జవాబు ఇవ్వక తండ్రి నేను విశ్వాసం విశ్వాసం పెరగటానికి అనేకమైన కార్యములు నువ్వు నా జీవితంలో చేసేవ ప్రభా నీకే వదనాలు నీకే సుఖ తండ్రి నేను దాని మంచు కుమారు వచ్చినప్పుడు విశ్వాసం కనుగొన్న అన్ని వాక్యం చెల్లిస్తుంది అయ్యా క్రియ రూపం విశ్వాసం తండ్రి నేను మాటల్లో విశ్వాసము అన్ని రకాలుగా తండ్రి నేను విశ్వాసం నా జీవితంలో తండ్రి నేను అన్ని కార్యం ఈ రోజుకి నువ్వు చేస్తున్నందుకు నీకు ఎంతో ఉన్నది నేను ఈ రోజుకి పరిపూర్ణ కాదు బాబా తండ్రి నేను నీ కార్యాన్ని బట్టి హిశించి కానీ ఫస్ట్ ఇదిగో నీ బిడుగులతో తండ్రి నేను ఈ ఉద్యోగం పాల దగ్గరకు వచ్చి మా ఫాదర్ విన్న పాలనిస్ అని తీసుకొని వస్తున్నాం తండ్రి ఆయన ఎన్నో అవసరాలు కలిగిన వారుగా ఉంటున్నాం ఎన్నో విషయాలు ప్రభావండి నేను పాలన దగ్గర పెట్టి అయ్యా తండ్రి నేను నీ నీ కార్యం ప్రభావం తండ్రి ఆయన ప్రభావం తండ్రి నేను మీకు దాన్ని పాలి మీరు ఆ కార్యం అన్ని కూడా చేయాలని మీరు జోక్యం కలిగించుకోవాలని ప్రభావితంలో ఆడుకుంటున్నాం ప్రభా మనుషుల వల్ల కాదు నైనా ఎవరు తప్పించలేరు ప్రభా ఈ రోజున ఈ ప్రపంచం ఏ పరిస్థితుల్లో చెల్తుందో ఎవరు తప్పించలేరు ప్రభా మనుషులు ఇప్పటికీ గుడివారుగా ఉన్నారు దేవుని బిడ్డలు ఇప్పటికీ నోరు తెరిచి మాట్లాడలేకపోతున్నారు పెద్ద నాయకులు నీ సేవకులు మాట్లాడలేకపోతున్నారు తండ్రి గట్టిగా జవాబు చెప్పలేకపోతున్నారు ఈ లోకానికి ఆయా ప్రపంచాల్లో క్రైస్తవ దేశాలనై వాళ్ళు నిలబడలేకపోతున్నారు లోప తండ్రి ఎంతటి పరీక్ష ప్రవాహం నిజంగా విశ్వాసం పరీక్ష తండ్రి ఆయన మాటల్లో క్రియల్లో అన్ని రకాలుగా పరీక్ష ప్రభావ తండ్రి ఆయన ఈ పరీక్షలో నిలబెట్టని ప్రభావ నీ బిడ్డలైన మమ్మల్ని నిలబెట్టడానికి తండ్రి ఆయన ప్రతి పరీక్షలో మమ్మల్ని నిలబెట్టండి ప్రభావా విశ్వాసం తండ్రి నేను తక్కువ కాకుండా సహాయం చేయండి ప్రభావా చూపించండి ఇది తండ్రి నేను బిడ్డల దండొస్తుంది మీరే సహాయం చేయండి ఆ పరిస్థితి నుంచి తగ్గించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నేనా ఇలాంటి తెగుళ్ళు ఎన్నో ప్రభావో తల్ కరోనా గురించి అయ్యా ఎంత భయంకరమైన తెగులు ఏ రకంగా స్ప్రెడ్ అవుతుంది బాబా తల్లి మీరే సహాయం చేయండి బాబా తండ్రి అన్ని దగ్గర స్ప్రెడ్ అయిపోతుంది బాబా తల్లి తప్పించలేకపోతున్నారు మనుషులు ఏమి ందుకు కూడా తెలియదు ప్రభా మనుషులకి అయ్యా సహాయం చేయండి నీ కార్యం చేయమని గురించి ఆడుకుంటున్నావు ప్రభా తి తప్పించండి నీ బిడ్డలను తప్పించండి సేవలు జ్ఞాపకం చేసుకుని డాక్టర్లు నర్సులు అందరి ప్రభావిత జ్ఞాపం చేసుకోండి ప్రభావ చర్చనీ చర్చ మీరే తండ్రి తండ్రి అయినా ప్రభావ వాళ్ళు వీక్ లాంగ్ వీక్ లాంగ్ మినిస్ట్రీస్ సహాయం చేయండి సండే మినిస్ట్రీలో సహాయం చేయండి అయ్యా తండ్రి సేవకుల ప్రభావిత సంఘానికి అందుబాటుగా ఉంచండి ప్రభావి గూడ ప్రభా సంఘస్ కూడా ప్రభా తి మందిరానికి కేవలము ఒక ఆదివారమే కలిసి ఆరాధించుకునేదే కాకుండా వారమంతా చర్చి ఓపెన్ పెట్టండి ప్రభావీ చర్చ్ ఓపెన్ గా ఉంచండి ప్రాబా ఏదో మీటింగ్స్ కోసమే ఓపెన్ చేసిందే కాకుండా హోల్ డే ప్రభామైన ప్లాన్ మీ సేవకులకి దాంట్లో అలాంటి ప్లాన్ తోటి అయ్యా దాదాపు ఒక ఒక డైలీ ప్రభా ఒక నైన్ ఒక నైన్ నైన్ అవర్స్ ప్రభా చర్చ్ కంటిన్యూస్ గా ఓపెన్ గా ఉంచి ప్రభా అతన్ని అనేకులు వచ్చి ప్రభాతం వాళ్ళకున్న సమయంలో వాళ్ళకున్న పరిస్థితులు వచ్చి వాళ్ళ వాక్యం వినడానికి ప్రభాతం రెండు పాటలు పాడి ప్రభావి దాసుడితో రెండు మాటలు వినటానికి అట్లా తండ్రి కంటిన్యూస్ గా చర్చెస్ ని ఓపెన్ పెట్టండి ప్రభావ కంటిన్యూస్ గా పరిచయం జరిగినట్లుగా సహాయం చేయండి ఆ రీతిగా ప్రభా టెంపుల్స్ ఏ రకమైతే ఓపెన్ ఉంటాయో ప్రభాతం ఆ రకంగా చర్చెస్ ఓపెన్ చేసి పెట్టండి ప్రభావ ఆ రీతిగా ప్రభాతం ప్రతి ఒక్కరు అవసరం తీర్చబడుతుంది ప్రభా ప్రతి ఒక్కరు వస్తారు ప్రభా చర్చ్ ఏదో గుంపుగా వచ్చేదే కాకుండా ప్రతి ఒక్కరు అవసరం తీర్చబడుతుంది ప్రభా ఈ సేవకులకి కూడా ప్రభా తనకి మంచి జ్ఞానము మంచి నడుపుదల దాయండి ప్రభా ఆ రీతిగా తండ్రి తన పరిచర్య గొప్పగా నడిపించి మీరే మహిళ పొందమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి ప్రభా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి ఈ సమయంలో జాషువా కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా వీళ్ళని మీరే జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండి ప్రభా తండ్రి ఆయన బిడ్డను మీరే ముట్టండి అపోలో హాస్పిటల్లో ఉన్నాడు బిడ్డ తర్వాత తల్లిదండ్రులు యాప్నం చేసుకోవని చూపించండి ఇంతేకాదు తర్వాత అండి ఆయన చిన్న బిడ జాషో కోసం కూడా ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ప్రభావిరు దయ చూపించండి తండ్రి తల్లిదండ్రులు ప్రభావతం వాళ్ళ తాత వాళ్ళ కుటుంబాలని ప్రభాతం నడిపింపు ఇచ్చండి ఈ హాస్పిటల్కి తీసుకెళ్లాలో ఎవరు చూపించాలో ప్రభుత్వ ఎవరు ఆపరేషన్ చేయాలో దాని వనరులు అన్ని కోసం కూర్చోండి ఆ విరామం కోసం ప్రార్థిస్తున్నాం ఆ కుటుంబాన్ని ఆ చేసుకోండి ప్రభావి ఇంటి విషయంలో గానీ ఆ విషయంలో గానీ ప్రభావ సంస్థ ప్రభావతండి ఆయన అన్ని ఆధీనంలో తీసుకొని సహాయం చేయండి వాళ్ళకి రావాల్సిన డబ్బు ఏదైతే గవర్నమెంట్ రావాలో అది కూడా వాళ్ళకి వచ్చినట్లుగా సహాయం చేయండి ప్రభావ దాంట్లో మోసం లేకుండా చూపించండి సహాయం చేయండి ప్రభావ వాళ్ళ కుటుంబాన్ని మీద దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఆయన బాగు చేయండి తండ్రి ఆయన ఈ ఆయన అటు ఇటు పోటు వల్ల అది సహాయం చేయండి ప్రభావ ఇప్పుడు దాకా పట్టి వందనాలు అటు ఇటు పోతులేడు ప్రభావిత కొన్ని రోజుల నుంచి అయ్యా సహాయం చేయండి ప్రభావ పూర్తి ఆరోగ్యం సమకూర్చం ప్రభావ బలపరచండి తండ్రి ఆయన ఆ ట్యాబ్లెట్స్ అన్ని కూడా సహాయం చేయండి ప్రభావ బాధితుడు కోఆపరేట్ సహాయం చేయండి అయ్యా తండ్రి ఫిజియోథెరపీ చేపించాలా దాని చేస్తున్న చిన్న చిన్న విషయాల్లో బట్టి తర్వాత పూర్తిగా ఆరోగ్యం సమకూర్చండి సహాయం చేయండి వినికిడి అన్ని కూడా ప్రభావ చక్కగా చేయండి ప్రభావ అన్ని విధాలుగా తండ్రి బాడీని మీదే ముట్టండి ప్రభావ చిన్న ఈ రీతిగా ప్రభావ క్రిస్టియన్ కోసం ప్రార్థిస్తున్నాం ప్రభావితం చేసుకోండి తన మీరు ఆరోగ్యం కోసం కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి ప్రభావితూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావిర తండ్రి సమయాన్ని ఎంతో దివ్యనికరంగా ఆశీర్వాదకరంగా చేయండి ఈ సేవకులు ఇస్తున్న ప్రతి వాక్యం బట్టి నీకు ఎంతో మా జీవితంలో నాటబడి నాట నాటబడి నాటబడి అదే తండ్రి ఎంతో ఫలవర్గంగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావి సహాయం చేయండి తండ్రి అయినా ఈ దేశాల్లో ఉన్న దేశంలో ఉన్న ప్రభా ప్రతి సమస్య ప్రతి దీని నుంచి మీరు తప్పించండి అలా ఏదిగో ప్రభా చైనా విషయంలో కూడా ప్రభా మీరు సహాయం చేసినందుకు ఇప్పుడు దాకా నీకు ఎంతో వందనాలు అది ఎంతో నుంచి తప్పించినందుకు నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అది కూడా పూర్తి సెటిల్ సహాయం చేయండి ప్రభా అతన్ని పాకిస్తాన్తో ఉన్న గొడవలు కూడా మేము పాసం తీసుకొస్తున్నాం ప్రభా ఆ విషయంలో కూడా ఇప్పటిదాకా సహాయం చేశారు ప్రభా తి అట్టారప్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేశకుల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నేను దేశాన్ని నడిపించడానికి కావాల్సిన జ్ఞానం పెంచండి ఢిల్లీలో ప్రత్యేకంగా భయంకరమైన కేసెస్ వస్తున్నాయి కదా సహాయం చేయండి ప్రభావ నీకొప్పు చూపించండి నడిపించండి ప్రభావి దయ చూపించమని బట్టిలా ఆడుకుంటున్నాం తండ్రికి ఆయన సహాయం ఈ రీతిగా తండ్రి ఆయన ప్రే గ్రూప్ లో ఉన్న ప్రతి కోసం నీకు ప్రార్థిస్తున్నాం ప్రభావి ప్రతి మీరు జ్ఞాపకం తీసుకోండి సహాయం చేయండి సేవకులందరినీ ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి పరిచయలు బలపరచండి ఇమెయిల్ గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభావిత డిజైనింగ్ మీ సహాయం తెచ్చేయండి ప్రభాతండి ఏ నైనా ఇంతేకాదు ప్రభావ దీనికి ఎస్ఎంఎస్ గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా ఇచ్చిన భారము తలంపబట్టిని కొందన్నారు ప్రభాతండి ఏ నైనా ఈ విషయంలో ప్రభాతండి ఖచ్చితంగా ప్రభాతండి నేను మీ కార్యం చేస్తారని నమ్ముతున్నాం ప్రభా ఈ తలంపు మీ దగ్గర నుంచి వచ్చిందని నమ్ముతున్నాం తండ్రి దీంట్లో ప్రతి దాంట్లో ప్రభా మార్గం ఉన్నది అని మేము నమ్ముతున్నాం ప్రభా తండ్రి నేను కార్యం చేయండి మీ ఉద్దేశం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నేను ఆ రోజు ప్రభా తండ్రి గిద్యోను ఏ రకంగా అయితే తండ్రి వాళ్ళ తండ్రి కట్టిన తండ్రి ఆ గోపురము అదంతా కూడా విరగొట్టాడు ప్రభా దాని వాళ్ళు తండ్రి అది అది ఎప్పుడు చేయాలనేది పగలు పూట చేయలేదు కాబట్టి ఆ దేవత నీరగొట్టేది అది ప్రభాతండ్రి రాత్రులు చేయడానికి మీరు దాన్ని అనుమతించారు ప్రభా విజయాన్ని ప్రభాతండి ఆయనను ప్రభా పట్టుకున్నారు ఎవరు చేసి అని వాళ్ళు గ్రహించారు ప్రభా త్రి కానీ ఈ రోజు ప్రభా ఈ రోజున్న టెక్నాలజీలో ప్రభావ ఎన్నో నెలకువలు ఉన్నాయి ఎన్నో విషయాలున్నాయి ప్రభా ఎవరు పంపించింది ఎందుకు పంపించింది తెలవకుండా కూడా ప్రభావ ఎన్నో పరిస్థితులు ఉన్నాయి ప్రభావి మీరు కార్యం చేయండి ప్రభా ఇలాంటి దీన స్థితిలో ఈ దేశం ఎంత దీన స్థితిలో వెళ్తుందో ఏని స్థితిలో ప్రభా తండ్రి ఇంకా ప్రభా తండ్రి ఆయన అలాంటి మూర్ఖులు ఎవరైతే ప్రభా నీ బిడ్డల్ని కొట్టేవారుగా నీ బిడ్డల్ని ప్రభా తిట్టేవారుగా తండ్రి హింసించేవారుగా మాటలతోటి క్రియలతోటి ప్రభా అలాంటి వారిని మీరు ఒకసారి సంధించమని ప్రార్థిస్తున్నాం ప్రభా జ్ఞాపించుకోండి తండ్రి ఆయన అలాంటి మూర్ఖుల్ని తక్కు తాకండి ప్రభా తండ్రి ఆయన అనేక సార్లు తండ్రి అలాంటి అలాంటి మూర్ఖల్ని మీరు ఎంతో మందిని ముట్టారు ప్రభావ ఎంతో మార్చారు ప్రభా తండ్రి అలాంటి మూర్ఖుల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి అలాంటి దుర్మార్గుల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ బిడల్ని కొట్టి హింసించి అయ్యా మహారాష్ట్రలో తన తమిళనాడులో ఎంత చేశారు ప్రాబా ఈ రోజు గెలగెలలాడుతుంది ప్రభా తండ్రి ఆ జబ్బుతోటి ప్రభావ ఏమవుతుందో తెలవదు ప్రభావ తండ్రి సహాయం చేయండి చూపించండి ప్రభావ ఢిల్లీలో కూడా కొట్టారు ప్రభా ఎంత ప్రభావ ఇలాంటి ప్రాంతాలని ప్రభావి మీరు సంధిస్తూ వస్తున్నారు జ్ఞాపకం చేసుకోండి సాధిస్తూ మాకు ఇచ్చిన సమయం బట్టి వందలు తెలుస్తూ ప్రతి కాదు అంశం తోటి ప్రతి క్లాద కూడా ఏర్పాటు వేసుకుంటున్నాను పరిస్థితులుగా మహోల్ సర్వే రకాల సమయాన్ని బట్టి వంద ana is tanre uddetha e tanre prabana ke diite sandvagadin pro naana nalli e tanre team lo nanunchunante meeku vandanalu prabhu sutral chelistunnanu prabhu the person you are speaking with has, with has put your call on hold please stay on the line meeru maatladuthunna vyakti mee call nu hold lo untaro dayakeesi line lo wait cheundandi పరిస్థితుడు తండ్రి ప్రభావనైనా మీ ప్రోత్రాలు చెల్లిస్తుంటుందంటే ప్రభానైనా క్షమించమని అడుగుతుంటున్నాను తండ్రి ప్రభానైనా ముఖ్యంగా తండ్రి ప్రభా కరోనా వైరస్ గురించి ప్రారంభిస్తుంటున్నాం తండ్రి దీనికి అది విజృంభించి అనేక ప్రాణాలు బలిగి ఉంటుందంటే దాని అంతం ఎంతో తీవ్రతంగా ఉంటుందో మాకు తెలియదు కానీ తండ్రి ప్రభావైనాకడకు సమీపముగా అదొక గొప్ప సూచనగా మేము భావిస్తుంటున్నాం కాబట్టి ఎంతో భయభక్తులు కలిగి విశ్వాసమైన పోరాటంలో మేము పోరాడే వారముగా ఉన్నామని మేము గ్రహించుకుంటాం వందలాభ దేవం గల్దేవ గొప్పదేవ అదేవిధంగా తండ్రి బ్రహ్వా నాయన తండ్రి ప్రభా ఇంకా రాబోయే శ్రమలు ఇంకా కష్టాలు తండ్రి క్రైస్తవుల పట్ల కలుస్తున్న వివక్ష తండ్రి బ్రహ్మ నాయన మీ శ్వటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి బ్రభ మీరు కూడా మాకు సహాయం చేయవారా ఉన్నారు ప్రభా ఆయన మీ ఆజ్ఞ లేనిది ఏది రాదు ప్రభా మీ చిత్తము లేనిది ఏదియూ జరగదు ప్రభా కాబట్టి మీపై మేము ఆధారపడి ఆయన ముందు కొనసాగే వారంగా ఉండేటట్టు ప్రయాణించండి ఇంకా నువ్వు జ్ఞానమును దాయించేయండి ఆయన వాక్యము లోటు మేము వెళ్ళేటట్టు ప్రయాణించండి భక్తి జీవితం కలిగి నాయన జ్ఞానమును మించిన భక్తి అని మేము తెలుసుకునేటప్పుడు ప్రయాణించండి ప్రభావ విషయాన్ని వందనాలు స్త్రి స్తోత్రాలు తెలుసుకుంటున్నాం తండ్రి విశ్వాసములోనే తండ్రి ప్రభా కలు పరీక్షను తండ్రి ఎదుర్కొనే వారమే ఉంటున్నాను ప్రభు ఎన్నో పరీక్షల్లో మేము ఓడిపోయి ఉండవచ్చు కానీ తండ్రి ప్రభానైనా ప్రతి ఇక మీదట ప్రతి పరీక్షను ఆయన విజయవంతంగా అయ్యా మీలో జీవించు దాని గెలిచే వారంగా మేమంతట సహాయం చేయండి తండ్రి ప్రభానైనా భక్తి జీవితమును మాకు దయచేయండి చుడియడం వల్ల తొట్రిల్లక లోకం వైపు చూడక లోకంలో ఉన్న దానిపై శరీరాస నేత్రాస జీవపు వాటిని మేము అసహించుకుని సమస్తమును పింటగా ఎంచుకొని మేము మమ్మల్ని మేము ఉపేక్షించుకొని తండ్రి క్రిస్తులు మేము జీవించేవారముగా ఉండే మాకు సహాయం చేయండి తండ్రి ఎవరున్నాయన పంట విస్తారముగా ఉన్నది కానీ పనివారే చందేవారైనా నైనా ఈసాయ ఈ పనివారు కూడా తండ్రి వేసేదారన్న స్థితిలో ఉంటే ఆ పంట కోయేవారెవరు సువార్తను ప్రకటించేవారు ఎవరు తండ్రి ప్రభావ వేసేదారన్న నాయన జీవితంలో నుంచి వారికి విడుదలను కలిగి చేయండి ప్రభావ అది పరలోక రాజ్యానికి చేరాలంటే ఇరుపు మార్గము ప్రభు ఆయన తోలుసుకుని వెళ్ళవలసిన పరిస్థితి ప్రభు నైనా విషయ అంటే జ్ఞానమును మాకు లైఫ్ స్టైల్ ఎంతో పోరాటం పోరాడవలసి ఉన్నది ఆయన క్రైస్తవ్యంలో నాయన ఈశ్వరజ ఈ శ్రమలను చక్కకునే ఆ యొక్క తల్లి విశ్వాస సంబంధమైన తండ్రి పరీక్షలు మేము పోరాడి గెలిచేవారంగా ఉండేటకు మాకు సహాయం చేయండి తల్లి ప్రభావం ఎంతగానో వందనాలు శృతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తల్లి నరకానికి వెళ్ళవలసిన నా స్థితి తండ్రి అనుకునే రీతిగా తండ్రి మనస్తి తల్లి నాయన పరలోక సంబంధి నాయన అయ్యా మీరు నన్ను ఉంచినందుకు నిలబెట్టినందుకు ఏమిస్తే నేను మీరు తీర్చుకున్న లేని కానీ తండ్రి ప్రభా నాయన మీ పని చేస్తూ తండ్రి ప్రభా అనేకులకు ఒకరిని అగ్నిలో నుండి రక్షించినట్లు రక్షించవాలని నరకంలో నుంచి నాయన కాబట్టి తండ్రి అటువంటి మనస్సును ఎన్నప్పుడు ఉంచవలసింది అడుగుతుంటున్నాం తండ్రి ప్రభా నాయన ఏసుజా పై మాటలు వేషధారణలు కాక తండ్రి ప్రభా సద్భక్తితో నీతిని నిజాయితీని వెంటాడుతూ తండ్రి ప్రభా నాయన ఏసుజా సత్యమును పట్టుకొని తండ్రి ఆయన అనేతులకు వార్త ప్రకటించే వారముగా ఉండటం సాయం చేయండి ఎవరికి నేను భాగ్యమును నాకు మాకందరి కలుగు చేసినందుకు వందనాలు సత్యమును గ్రహించుకున్నట్టు ఆయన కలుగజేసిన పరిస్థితులు బట్టి మీకు వందనాలు అయ్యా ఇతను మేము శ్రమ ఆయన క్రమలను మీ పిత ప్రకారం అనుగ్రహించమని సహాయం చేయవలసింది అడుగుతుంటున్నాం ఆ క్రమలలో తండ్రి ప్రభ వల్ల కలగబోయే తండ్రి ప్రభ ఆ మహిమ ఆ యొక్క తండ్రి ప్రభావ ఆనందమును మాకు తెలియచేసి నాయన ఆ యొక్క దాంట్లో మేము పోరాడే వారముగా ఉండేటప్పుడు సహాయం చేయండి తండ్రి ప్రభావ ముఖ్యంగా తండ్రి జాతర భవిష్యమైసుకుంటున్నాం తండ్రి ప్రభావం డిశ్చార్జ్ అవచ్చు కదా తండ్రి మీరు చేసిన గొప్ప మేలుకై ఆ కృపకై ప్రేమకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన కిడ్నీ ఫంక్షన్ అంతా బాగా ఉందని చెప్పి ప్రభావ ఆ యొక్క హెడ్ ఎయిక్ ని కూడా మొత్తం తగ్గిపోతుంది అందుకు మీకు వందనాలు ప్రభు మీరు కలగ చేసుకున్నారని మేము విశ్వసిస్తుంటున్నాం ఆయన మీకు వందనాలు తమ తల్లిదండ్రులు ఇద్దరిని ఆయన ఇంకా బలపరచండి గొప్ప సేవకులుగా వారిని వాడుకోమని వేడుకలు చూస్తున్నాం అంటే ప్రభు అదే విధంగా కరోనా పేషెంట్లను నాటకం ప్రభు ఆయన ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆయన ఒకవేళ సువార్త ప్రకటిస్తే ఎవరు మారుతారో తెలియదు కానీ తండ్రి అక్కడికి ఎవరు వెళ్ళక ఎవరు సువార్త చేయక తండ్రి వారి రాకముందు ఆయన నరకంలో పడిపోకముందే తర్ ఎవరైనా లేచి వెళ్ళితే సాయం చేయండి ప్రభా ఆయన మార్గంలో తెరవండి ప్రభా ఒకవేళ మీ చిత్తమ్మ ఏమేమి అంటే మార్గాలు చూపించమని పెడుతుంది తండ్రి అదే విధంగా ఆయన రైతుల గురించి ప్రార్థిస్తుంటున్నాం సాయం చేయండి మేల్లుందండి వారిని మోసగించే వారు అనేకలు వారు సూసైడ్లు చేసుకుంటూ వస్తున్నారు అది వారికి పనిపాటిగా తండ్రి ప్రభా అలాగా ఆయన వారిని జరుగుతుంది తండ్రి ప్రభా నాయన వారికి కొద్ది జ్ఞానంతో పాటు తండ్రి సహాయం సహకారము అందించవలసిందిగా వేడుకొని చూస్తున్నాం వారిని ఎవరైతే మోసం చేస్తున్నారో వారు మార్ మార్పు చింతగా సాయం చేయండి తండ్రి ప్రభు నాయన అదే విధంగా పాస్టర్లను నాయన సేవకులను నష్టం చేసుకుని ప్రభు నాయన ఈశ్వర దినములలో ఆయన విశ్వాసంలో పోరాడే సేవకులను లేవనైతే మనం తండ్రి ప్రభు నాయన ఈశ్వరజ ఏ ఒక్కరినూ అవిశ్వాసంలో అల్ప విశ్వాసంలో పడిపోకుండా తండ్రి ప్రభావ విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనే చివరితో సాయం చేయండి తండ్రి నాయన ఈ త్వరగా ఏ ఒక ఆత్మను నశించుకోవడం నిచితం కాదు ప్రభా ఆయన ఆ విశ్వాస ఆ ద్వారా అనేక ఆత్మలు రక్షించబడటట్టు సహాయం చేయండి మార్గములను తెరవండి ప్రభా నాయన ఏసయ్య అదేవిధంగా నాయన వల్ల చూనీలను చంద్రప్రభ నాయ నాటకం చేసుకున్నారు ఇంకా చంద్రప్రభ వారికి సహాయం చేయండి అనేకులు ఇంకా చంద్రప్రభ నాయన తిరిగి తెలియచని పరిస్థితుల్లో ఉంటున్నారు ప్రభా వారికి సహాయం చేయవలసిందిగా అడుగుతుంటున్నాం అయా ఇంకో జాతవాన్ని నాటకం చేసుకోండి చిన్న బిడ్డని చంద్రప్రభ నాయన అయ్యా వారికి అధిక విశ్వాసంలో వెళ్ళేటట్టు సాయం చేయండి అటువంటి మిరాకెళ్ళని అక్కడ దయచేయమని వేడుకొని తింటున్నాం స్వస్థ పరిశ్రమను వేడుకొని తింటున్నాం తండ్రి ప్రభు ఆ సృష్టి నాన్ని తెలియని పట్ల మీరు చూపిస్తున్న కృపక కోట్ల వందలాలు తెలియచుకుంటున్నాం తండ్రి ప్రభా తన కుటుంబాన్ని ధైర్యం దయచేయండి ప్రభా ఆయన పరిస్థితులన్నిటినీ నాయన సఫల పరిశ్రమను వేడుకొని తింటున్నాం అదే విధంగా నాయన రవి బ్రదర్ నాయన నీ స్లో ఉన్నాడు నాకు చెల్లించాను తండ్రి ప్రభావం స్వస్థత దయచేయండి ధైర్యమును ఆ కుటుంబానికి దయచేయండి ప్రభా ఆయన విశ్వాసం నుంచి తొలగిపోకుండా సాయం చేయండి అదే అభిరం బ్రదర్ ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఎంతో గడ్డు పరిస్థితుల్లో నిరుపయోగ స్థితిలో ఉన్నారు ప్రభా వారికి మీరు చేతనిస్తూ ఆయన ఇంకా పరకమని వేడుకొని తున్నాం ఆ యొక్క స్లాటింగ్స్ అన్ని కరగచేయండి మంచి జ్ఞానంతో నింపవలసి వేడుకొని తండ్రి ప్రభా అదేవిధముగా తండ్రి ప్రభా ఆ చారలో ఆ యొక్క సేవకరాలు ఆ కుటుంబాన్ని మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా నాయన ఏ సురజ వారు నాయన పడుతున్న శ్రమ వేదన మీకు తెలిసిందదిన వారిని దర్శించమని వేడుకొని చుట్టాం ఇంకా సహాయం దాన్ని వేడుకొని చుట్టాం అదేవిధంగా ఉన్న ప్రతి సభ్యుని జ్ఞాపకం చేసుకోండి ప్రతవ వేదన కలిగి చేయండి నాయన మా అందరికి తండ్రి మీ సువార్తని సత్యముగా బోధించే వారముగా ఉండటం మాకు సహాయం చేయండి తండ్రి ప్రభావ నాకు ఇచ్చిన ఆపర్చునిటీ కై మీకు స్కోప్ లో వందనాలు చెల్లిస్తాను ఎంత కృష్ణు పరిశుద్ధనామో వేడుకుంటున్నాము తండ్రి మా తండ్రి ఆకాశము ఆకాశము పట్టుదల మా దేవ భూమిని పారపీటముగానూ ఆకాశం సింహాసంతా చేసుకున్న సర్వము నేను చిన్న మా దేవ మా తండ్రి నా విశ్వాసకర్త నా రక్షణకర్త నా విమోచనకర్త నా గొప్ప దేవ నైనా మీ పాదం చింతకు ఇంత వరకునైనా మిమ్మల్ని సజీవించి భద్రపరిచి ఈ రోజు చూడటానికి ఈ పాద రావటానికి ఈ సమయాన్ని బట్టి చె ఏ పాటి వారు ఆయన గట్టి వంటి వారం నీటి యాగుడి వంటి వారం వంటి వారం తండ్రి దర్శించినందుకు మమ్మల్ని ఎన్ని కొన్ని ఏర్పాటు చేసుకున్న తండ్రి డిజిటల్ కానీ చెప్పి కానీ ప్రత్యేక సాంప్రదాయంగా చేసుకున్నప్పుడు సహవాసాన్ని గవర్నమెంట్ కుమారుణ కూర్చుని బెట్టినందుకు స్తోత్రం ఇంత గొప్ప దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యము చేసేదిగన ఈ కార్యం తండ్రి స్తోత్రం అని మా విశ్వాసం పెద్ద పరీక్షించుకోవటానికి సహాయం చేయండి విశ్వాసం లేకుండా పెద్ద సంతోష పెట్టలే విశ్వాసం లేకుండా మీ క్రియలు నేను చేయలేము విశ్వాసం లేకుండా మేము ఉన్నదించలేము అంటే సహాయం చేయండి మాదిగా మా పెద్ద కృప్రమంలో ఇబ్బందులు ద్వారా కృప మా విశ్వాసాన్ని విశ్వాసాన్ని తండ్రి కృ తండ్రి మా తమల్లో తండ్రి కృషి బంగారం సువర్ణము పరీక్షించటం అట్లా పరిచయం తండ్రి తనగా తండ్రి పోరాడి నిర్మాణానికి సహాయం విశ్వాసాన్ని స్థిరంగా ఉండటానికి సహాయం పరిపూర్ణంగా చేయగలవడం వాటికాయకి వెళ్తున్నాను కంటే దినదిన విశ్వాసం దొరకడానికి సహాయం చేయండి అనుకరించు చూపించండి మీ యొక్క పనులు విశ్వాసం ద్వారా బలమైన కోరుతుంటాను అల్ప విశ్వాసంతో బలమైన గొప్ప కార్యం నేను చేయలేము విశ్వాసం విశ్వాసాన్ని బలపరచం తప్పి సహాయం చేయండి నాయన ప్రతి విషయంలో కూడా డబ్బు విషయంలో ప్రజ ఎంతో జాగ్రత్త తండ్రి లేనప్పుడు కూడా అదే విశ్వాసం వండుతానికి ముందుకెళ్ళటానికి సహాయం చేయండి ప్రభావ నాయన తండ్రి మీ యొక్క నాయన కనిపెట్టి వేచి ఉండటానికి విషయంలో కూడా ప్రజా ఈ కార్యం మీ సొంత సమయంలో జరుగుతాయి ప్రజా నాయన తండ్రి నేను ప్రార్థించగానే జరుగుతుంది చాలా సార్లు ప్రజా అది ఈ సమయంలో జరిగే స్థోత్రు ఆ సమయంలో కూడా మా విశ్వాసం కరీక్షిత అవుతుంది మా విశ్వాసం బలపరచవుతుంది తండ్రి స్తోత్రు మా దేవ ఇన్ని రకాలుగా మమ్మల్ని బలపరచకపోవడం తండ్రి చెల్లించుకుంటున్నారు మా దేవ శ్రద్ధ విధమైన పరిస్థితులు అనేకం ఉంటున్నారు కదా కరోనా గురించి ప్రార్థిస్తున్నారు తండ్రి సహాయం అనేక మంది లక్షల మంది తగ్గు మా దేశంలో కూడా భయంకరంగా ఆయన కూకు చూపించండి మా దేవాళ్ళు కట్టడి చేయగలవాడు నీవేనాయ నా తగలవాడు నీవేనా తల్కి వేడుకుంటున్నాం నీకు తర్వాత శక్తిమంటుడు ప్రభు ఇంకా అసాధ్యమైనది ఉందా తల్లి ప్రభుత్వ అనేకమని చెప్పి ఆత్మ నశించిపోతున్నాయి ప్రభావ చూపించండి ఆయన కట్టడి చేయండి మా దేవా రాష్ట్రంలో ప్రదేశం భయంకరంగా క్షమించండి మాత్రం ప్రజాన్ని క్షమించండి మా దేశ ప్రజలను క్షమించండి ఆపదలు చేయాల్సింది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు దాడి చేస్తుంది తెలియదు మేము రాదు రాళ్ళు అంటున్నారు అకస్మాత్తుగా రావచ్చు సహాయం చేసుకుంటా మీరు దాడి నుండి మమ్మల్ని తప్పించండి రైతులు తప్పించండి రైతు కావాల్సిన ప్రతి రావచ్చు ఇంతగానో మోసగొడుతుంటున్నాను ప్రతి విషయంలో సహాయం చేయండి ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి మీ యొక్క ఖర్చులను చేయటానికి వార్త ప్రకటించడానికి సహాయం చేయండి వాడుకోవాలో ఏ విధంగా ప్రతి గ్రామాన్ని మీ యొక్క వాక్యం తో వెళ్ళాలో ప్రభావం తెలియజేయండి ఆయన ప్రభావాన్ని ఏ విధంగా పంపించాలో ఏ విధంగా మాకు ప్రయోగించారు కొంచెం సహోదరుగా చేస్తున్నారు కావాల్సిన నడిపించడం అదే విధంగా ఆయన తండ్రి రాబో రోజుల్లో పరిచయం ప్రార్థించుకుంటున్నారు ఆయన ఎవరికి వెళ్ళాలి కలిగించండి మీరు సహాయం చేయండి భగవాన్ ఆయన అదే విధంగా తండ్రి బాగా ఒరిస్సాలో పైగా కుటుంబంలో ఉన్నటువంటి భయంకరమైన ఎప్పుడు అనేకమైన కుటుంబాల దాడులు గురవుతున్న ఒరిసాలో ప్రభుత్వం భయంకరమైన సహాయం చేయండి మా తండ్రి శక్తులు అంతకార శక్తుల ప్రభావం తోటి ఆయన దాడులు చేస్తున్న మా ప్రార్థన లేనే తండ్రి మా అనేక దాడులు జరుగుతున్నాయి తండ్రి కరణించండి తర్వాత తండ్రి నా దేవా దేవాలు చేస్తాను తీసుకెళ్ళవచ్చి గొప్ప తండ్రి దీవు గల సహాయం చేయండి సంఘకులు సహా గురించి ప్రార్థిస్తున్నా సహాయం చేయండి చుట్టుపారులకు మారుచే వ్యాప్తం చే కుటుంబాన్ని తల్లిదండ్రులు జ్ఞాపం చేసుకుంటాం అదే విధంగా మనవుడు ప్రార్థిస్తున్నారు సదస్సు తల్లిదండ్రులకు కావాల్సిన గైడెన్స్ మీరు సహాయం కృష్ణిస్తున్నారు తల్లి సదస్సుతో బాధపడుతుంట మీరు సహాయండి అట్లాగైతే బాసవాదు అది ఆయన బాధపడుతున్నారు డిపోయిందని చెప్పుడు ప్రార్థించడం కోరిక సహాయం చేసి వారి జీవితంలో అదేవిధంగా అది దాని గురించి ప్రార్థించి సహాయం చేయాలి తండ్రి తండ్రి ఆయన పరిష్కరించడం కుటుంబ సభ్యులు బంధువులు ఎవరు సహాయం చేయడం లేదు తండ్రి ప్రేరేపించి తండ్రి పనులు ఆయన మీరు సహాయం చేసి నడిపించవలసి సరైన దయచేసి ఆత్మీయ జీవితాన్ని బలపరచండి మా విశ్వాసాన్ని బలపరచండి మా విశ్వాసాన్ని పెంపొందించండి నన్ను దిన దిన ఎదిగినట్లుగా సహాయించండిగా తెలుసుకున్నట్లుగా ఖర్చు పాటిస్తాను ఈ లోకంలో మేము కొరికి జీవిస్తూ అక్కడి కొరకు ఎదురు చూసి బిడ్డలు ఉండటానికి ఆసక్తిగా ఉండటం తెలంగాణ కళాయం చేసుకొని మమ్మల్ని మా సమస్తే ప్రతి ప్రార్థన ఆ రక్షిస్తున్నారు అడిగి వేడుకున్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఏంటండి ప్రెంగు చెల్లించుకుంటున్నా ప్రేండి కొన్ని కొన్నారు ఏంట మీ యొక్కలుంటే నాటువంటి కారు పెండిగా పెండిగా పెళ్ళి మా తాంతా పెట్టిన విషముటూ అయ్యాన్ని ప్రాథమిక అయ్యాన్ని బిడ్డలు పెట్టి తెలిసి పొందుకెళ్తారు అయ్యాన్ని ప్రాథమిక సమయాలిహం ప్రతి రకానికి ఒక శాస్త్రీయ ఉత్పత్తి పెట్టుకుంటున్నారు అంటే ఇక్కడ సోలెంజ్ వేరే విధంగా జరుగుతాడు మన క్వాంటం ఏది జరిగినా అది నిన్ననే ప్లేస్ లో ఉంటుంది చెప్తున్నాను జరుగుతుంది ఆ యాక్షన్ చూసి చిన్న దానికి సంబందం లేదు ఇది తెలియాలంటే తెలియాలి అది ఎర్రపు తలీ నక అంటే ఈ ఆర్మనటెంస్ జనరల్ క్లినిక్ అంటే అంటే సో క్వాంటం సంరేం అవుతుంది ఇన్డిపెండెంట్ తో లెఫ్ట్ లేదా అయ్యాను పెట్టుకుంటున్నాను అయ్యా దేవునికి మాత్రం అయ్యా మీరు మాత్రమే రైతుల జీవితాల్లో రైతుల సమాజాన్ని రైతుల సంఘాలలో ఏ విధమైన మార్పును కోరి చూసుకొచ్చినారు ఈ గవర్నమెంట్ తీసుకొచ్చినారు ఈ పరిస్థితులను ఆపిస్తున్నారు మరి ఆవరిగిన వాడని నమకు భయం సిద్ధపడే వాడటానికి ప్రగతిని ట్రాకింగ్ చేస్తే 66000 తో మనం పేమెంట్స్ డిప్రొటెక్షన్ ట్రాకింగ్ చేస్తే 66000 యామ్ ని కార్యం జరుగుతుంది ప్రతి 21 కార్యం జరుగుని దాని గురించి చెప్పండి. ప్రత్యేక కొడియా ని ట్రాకింగ్ చేస్తే కొంత మజ్రట్ కి నంబర్. ఇది చెందరి అన్నట్లు కొండో మీకు అందులో అలాగా వాటర్ తీరుని మనం తీయని ఫిగర్ గ్రౌండ్ లో ఉంటారు నాటన్స్. అయ్యా దేవుడు దేవ్ దేవాళ్ళు దేవాది అదే మొత్తం చాలా అరాచకం జరుగుతుంది అన్న మంచిగా రాత్రి చావు అవి సంకించినటువంటి నుంచి కూడా ఏ గ్రూప్ ఎవరైతే ఉన్నాయి చూపించారు కదా ఎక్కడి నుంచి కూడా సంబంధించి దేవానికి సంబంధించి శత్రువుని పిలికరికి నేను నేను సాధిస్తున్నాను దేవత ప్రత్యేక స్థలంలో మీ నామంలో కూడేటటువంటి ప్రత్యేక కూడికలు ప్రత్యేక స్థలంలో తండ్రి అనేక పోషణాన్ని భద్రతను గురించారు నేను గ్రైండ్ నేను దేవరి యూనివర్సిటీ నుండి నమస్కారం నేను వెనాడు సతీన్ సిన్సబుల్ ప్రెజెంటేషన్ చేస్తున్నాను ప్రతిపాతంలో తోదర్గను చేర్చుండి మనస్సులు చేర్చండి ఆరాధన ఉత్సాహాన్ని వ్యక్తీకస్తుండి రాసుకున్నది ఇతైం చెప్పండి మీకు అయితే ఉండండి సంతోషం గ్రంగిల్ మిత్రులుగా సంబరండి అయ్యాన్ని పెట్టుకుంటున్నాను కుటుంబ అమల్కంట జిల్లాలో పెంగల్ గుండ కఠినటువంటి స్థానం కఠినమైనటువంటి Yes, you know, is system of governance in the subcontinent in the developing countries and the system of governance and changing tactics and will be together and preparing for the future and will be advanced and yeah this is how my group is so we are going to అని క్లయింట్ ఎంక్వైరీ చేసింది. అలా కన్ఫర్మ్ చేయాలి. రెండు కాల్స్ జరమించుకోవాలి. అయ్యా, ఎంక్వైరీ ఏం జరుగుతుందో పంపాలి. అయ్యా, దానికి సంబంధించిన సమాచారం ఇవ్వాలి. అయ్యా, మనం ఎంక్వైరీ చేయాలి. సో మీరు వాట్ చేసారు? సమయానికి దొెంపంటుంది సో ఆపక్షమే వేగంగా నడువుదల యా నమస్కారం సయనేనేకు దియని పంటునే యా క్లిక్ చేయగా ప్రకమ ఉంది సంగులుకుం బయగా నరచేబోడ జరుగుతుంది సంగులుకుం పోయగా యా నమస్కారం జరన తోడన సమస్యల రిప్రెజెంటేషన్ డబిలైన సత్తను సంప్రదించేది తది రాయిని నలవొని జ్ఞాపకం తీయడం యాక్సనేజ్ యా కండిషన్స్ టాప్ ఇంటర్‌ఫేస్ అనేది యాక్సడేటెడ్ సంపు యామికరియన్ కన్ ట్రై రికవర్ ఇన్పుట్ టాప్ డిపెండింగ్ చూస్తాను బిందువును తీసుకుంటాను కొంచెం నడుంచి బిందువు తీసుకుని అలా మనం అంటే బిందువును తీసుకుని ఇంకొంచెం అదరం పరిచయం చేసుకుందాం సనాతి ఏ లేచిపోతాం ఏదైనా ఇన్స్టెన్స్ తీసుకుందాం సక్సెస్ అంటే 500 కిలోలకి ఆ యాం పైన అనుకోండి దయనత్ ఏం గలిగి ఉండేవారు ఏం గలిగి ఉండేవారు యా మనం కుస్తీలో క్లబ్స్ లాగా అంటే క్లబ్స్ లాగా ఆ హాటపన ఊరుకుండి సంజీవ్ గలిగి ఉండేవారు య్యాడు ఆ విషయం అయ్యా ఆ విషయం పెరి <laughs> వీడిన <laughs> చక్రవర్తి గారు ఆన్లైన్ చక్రవర్తి మీరు డైరెక్షన్ ఇవ్వండి నేను లాస్ట్ లో ప్రయర్ చేస్తాను ఇంకెవరన్నా ఆల్మోస్ట్ అందరు చేసినట్లే ప్రార్థన పరిశుద్ధుడ ఒక దేవ మీకు వదనాలు అయినా మహోన్నతుల తండ్రి మహిమ సోరితి మీకు వదనాలు ప్రోభాయినా ఉదయ కాలం నుంచి ఇప్పటివరకు మిమ్మల్ని చూపించలాగా గణపరచులాగినా మీరు ఇచ్చిన అవకాశాన్ని మీకు వనరాందైనా దాన్ని బట్టి మీకు ఎంతో తెలుసుకోవచ్చారు తండ్రి మీ యొక్క స్వరం విన్నాం ప్రభు మేము ఏదైతే చూపించి విశ్వాసంలో ముందు కొనసాగలాగినా చేయపడండి ప్రతి ప్రార్థనా మీ సన్నిధికి చేరిందని విశ్వసిస్తున్నాం తండ్రి ముఖ్యంగా ప్రభు ఆ వైరస్ బాధితులను ఆదరించండి తండ్రి స్వచ్ఛత దాస్పిటల్ బెడ్స్ లలో ఉంటున్న వారందరూ ప్రభు మీ యొక్క స్వరం వినాలా మిమ్మల్ని చాలా మీరు దర్శించండి ప్రభు మీరు ఆకర్షించుకోకపోతే ఎవరు కూడా రక్షించబడారు తండ్రి వాక్యం చదివిస్తుంది కాబట్టి మీరే వారికి దర్శరీ కళల రూపకంగా మాట్లాడండి చెరువుకులు పోలేని స్థితిని వాక్యం చెప్పలేని స్థితిలో ఉంటున్నారు హాస్పిటల్స్ అందరూ కాబట్టి నేను మీరే వారికి పరచుకో మనకు ఆర్థిస్తున్నాం ఎవరికి మీకు ఇష్టం లేదు ఆయన కనికరించండి వాళ్ళందరినీ రక్షించుకో మనకు ఆర్థిస్తున్నాం డాక్టర్స్ ని నర్సెస్ ని రక్షించండి సత్యాన్ని తెలుసుకోవడం ఈ వైరస్ తండ్రి దీన్ని ఎవరు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు వ్యాక్సిన్స్ ఇంకా మీద ఇంత త్వరలో రాన రావని తింటున్నాం ప్రభా కానీ ప్రభా మేము తెలుసుకున్న విషయం ఒకటినైనా మీరు తప్ప ఎవరు మమ్మల్ని కాపాడలేరు మీరే మా యొక్క కొండ మీరే మా యొక్క దాగుచోటు ప్రభా మీరే మా యొక్క ఆశ్చర్య ఆశ్చర్యపురంలో అయినా అవును ప్రభా శైలం ప్రభావ దాన్ని బట్టి మీకు మనల్చండి మీరు మమ్మల్ని దాచిపెట్టుకున్నందుకు మీకు ఎంతో వదనాలు మీ యొక్క రక్తం పెట్టి మమ్మల్ని కొనుక్కున్నారు మీ సొత్తులేదు కాబట్టి చీకట్లో ఉండే ఆ యొక్క తెగులు మమ్మల్ని తాకలేదు అని మీరు తొంభై ఒకటి అధ్యయాల మీరు మాకు వాగ్దానం చేస్తున్నారు దాన్ని బట్టి మీకు వదనాలు పని ప్రవ్వ రక్షణ వారందరూ దానికి అయిపోతున్నారు దాన్ని కనికరించండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం ఫార్మర్స్ గురించి ప్రార్థిస్తున్నాం వారి కొంత కాపాడండి వారి జీవితాన్ని కాపాడి రక్షణ వారిని అనిపించండి ని గడ్డించమని ప్రార్థిస్తున్నాం మెడకలను గడ్డించమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభా ఎవడు తర్మకుండగానే దుష్టుడు పారికోరని వాక్యాన్ని ఆ వాక్యం నెరవేర్చండి కాలంలో ప్రభావ మరి ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం గురించి ఇద్దరి గురించి వారిని సంస్థపరచండి విమోచించండి కొత్త రేట్లు అంతా గురించి శక్తులను పాత్రల్లో బంధించండి ప్రభావలోకి తీసుకోండి తండ్రి ముఖ్యంగా టెక్నాలజీ అనుభవించండి చర్చెస్ మీద ఎటువంటి నిండా అపమత్తం ఎత్తి రాకుండా కాపడమని ఆర్జీస్తుంటాండి క్రిస్టుడు దివరాత్ర సహోదరుల మీద నేరాల మొక్కడానికి సరిగ్గా ఉన్నాడు ప్రభావం నేరకు అవకాశం లేకుంటుంది భాగ్యాన్ని తండ్రి ఆయన దేవుని దీవిన మన ప్రభు క్రీస్తుయో కనికరము సమాధానం మనకును సకల పరిశుద్ధులకు సకల విశ్వాసులకు సదా కలుస్తాడని ముందు రాక ఆమె ఆ థాంక్యూ చక్రతీ గారు కందతీ వననాయ్ ప్రైజ్ లేసర్ ప్రైజ్ రిసిపియెంట్